ప్రార్థన చేస్తాను పరిశుద్ధులకు దేవ ఏసే వదనాలనైనా సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకుడ మీకే వదనాలనైనా ఆది సాంబూతురకు దేవ మీకే వందననాలనైనా మా స్థుతులకు కారణభూతుడా మీకే వదనాలు ప్రవ్వా ఏసే మీరెంతో కరుణ వాత్సల్యత కలిగిన అయినా మా యొక్క పాపంలను శాపంలను రోగంలోనూ వ్యసనంలో భరించి ఆ యొక్క కలవరిసల్లో ప్రవ్వా ఆ యొక్క దినమంతా వేలాడినారనైనా ఎంతగానో శ్రమనుభవించిన వాడి వల్ల ఉన్నారు తండ్రి ఆవునరాజా మరణం మగునంత వరకు మీరు అక్కడ మా మా యొక్క శ్రమలను అక్కడ మీరు భరించినారు తండ్రి అది మేము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ క్షణం మీ యొక్క మరణ భూస్తాపన పునరుద్ధరణంలో పాల్పొందే భాగ్యాన్ని మాకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రభావ ముఖ్యంగా నైనా మీ యొక్క పర్ణగొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినారు ఎందు నిమిత్తం అన్న విషయాన్ని మీరు గత ఐదారు సంవత్సరాల నుంచి మాకు బయలుపరుస్తూనే ఉన్నారు ప్రవ్వ ఒక పని నిమిత్తం మీరు మమ్మల్ని ఇక్కడికి ఏర్పరచుకున్నారు తండ్రి ఆ యొక్క పనిలో మేము అవిధేయత చూపించడానికి వీల్లేదు ప్రవ్వా దుష్టుడు ఎంతగానో మమ్మల్ని ఆటంకపరుస్తున్నా గానీ మీరే తండ్రి మమ్మల్ని ప్రేరేపిస్తూ మీ ఆత్మని మాలో ఉత్తేజింపజేస్తున్నది మీకు ఎంతో వదనాలు శ్రమలు సంఖ్యలు ఎంతగా ఉన్నా గాని ప్రవ్వ ఇరుకు ఇబ్బందులు ఎంతగా ఉన్నా కానీ ప్రవ్వ మీ వాక్యం పట్ల ఆసక్తిని మాకు అనుగ్రహించినారు మేము ఆ యొక్క పనిని నిర్వర్తించలాగా సేపడండి ప్రభావానికి తగిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయినా మీ యొక్క కృపలు మరోసారి జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం మేము ధనిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు దయచేయండి ఆ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని మా దాని ప్రకారంగా మేము తీర్మానించుకోవాలా జీవించాలా దాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించలాగన భూదిగంతంలో వరకు మమ్మల్ని శాసనలు పెట్టుకుని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించున్నాం తండ్రి మే ఐదవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా యుగ సమాప్తి చివరిలో ఉంటున్నాం మనం హగ్గై ప్రవాసాలను మనం ధ్యానిస్తున్నాం గత నాలుగు నెలల నాలుగు వారాల నుండి ఒక వారం మనము ఇక్కడ సామ్యానికి గడపలేదు కాబట్టి ఇది నాలుగవ వారం రెండవ వారంలో మనం ఈ యొక్క చిన్న ప్రవక్తలకు సంబంధించిన పుస్తకాలని విభజించి ధ్యానించినం అంటే బబులూనికి ఇసల్పలు చెరకొనిపోక ముందు ఎంతమంది చిన్న ప్రవక్తలు ప్రవచించు దాని తర్వాత బబులూనులో ఉన్నప్పుడు ఎంతమంది చిన్న ప్రవక్తలు ప్రవచించు దాని తర్వాత బబులు నుంచి బయటికి వచ్చినాక ఎంతమంది చిన్న ప్రవక్తలు ప్రగ ప్రవచించిండ్రన్న విషయాలు మనం రెండో వారం ధ్యానించినాం రెండో భాగంలో మీకు కావాలంటే అవి దీర్ఘంగా మీరు అక్కడ ఇంటర్నెట్ లోకి పోయి ధ్యానించచ్చు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు సీడియల్ రాసుకోవచ్చు లేకపోతే పెన్ కాపీ చేసుకుని కూడా మీరు వినొచ్చు ఆశ్చర్యకరంగా హగ్గై తర్వాత జకరయ్య జకరయ తర్వాత మలాకి ఈ మూడు చిన్న ప్రవక్తలు ఇస్సర్పలు బబుల నుంచి బయటికి వచ్చినాక బానిసత్వం నుంచి బయటికి వచ్చినాక ప్రవచించబడ్డ ప్రవచనాలు ఇవి కావాలి ఆశ్చర్యకరంగా ఏందంటే ఇవన్నీ అతికినట్లు మనకి కనిపిస్తా ఉంటాయి అంటే సరే ఎవరు అంటే ఖచ్చితంగా దేవుడే మన వాటిని జతపరిచి అతకబట్టి వాటిని మనకు చూపిస్తున్నాడు ఆశ్చర్యంగా ఏంటంటే హగ్గయ్య పుస్తకం ఎందుకు ధ్యానించాలా మనము దానికి ముందు మీకా ముగించినాం మీకా ముగించినాక హగ్గయ్య ఎందుకు ధ్యానించాలంటే మీకాలో దేవుడు గోడలు తిరిగి కట్టింపజేస్తా అన్నాడు విశాఖపదలతో అవి అక్కడ పడిపోతాయి పడిపోయినాక వాటిని తిరిగి కట్టిం మీరు కట్టిస్తారు మేము మీ చేత నేను కట్టిస్తా అని అతను వాగ్దానం చేసేడు ఆ వాక్యాన్ని మనం చూసుకున్నాం మీకా గ్రంథంలో కాబట్టి హగ్గైకు ఇష్టపడికంతా గోడలు కట్టడం కట్టడానికి సంబంధించిన వాక్యాన్ని మనం ధ్యానించినాం రెండు మూడు వారాల నుంచి ఆ రీతిగా దేవుడు మనం చూపిస్తాడు మీక తర్వాత ఏ అధ్యాయము ఏ పుస్తకం ధ్యానించాలన్నప్పుడు హగ్గై ఎందుకు జ్ఞాపకానికి వచ్చిందంటే సరే అంత అంత దీర్ఘంగా ధ్యానించలేదు కొన్ని సంవత్సరాల క్రితము జ్ఞాపకానికి ఉంది నాకు ఎజ్రా దాని తర్వాత హగై వీళ్ళ జరుబాబేలు వీళ్ళ గురించి నేహమ్యా నేహమ్యా గ్రంథం ఇవన్నీ నేను కొంతకాలం రెండు వేల ఆరు ఆ కాలంలో నేను వాటి గురించి దీర్ఘంగా ధ్యానిస్తున్నా నా సొంత ప్రయత్నాలలో వాటిని అర్థం చేసుకోవడానికి అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఆ రోజుల్లో ధ్యానించిన వాక్యము ఇప్పుడు అది దేవుడు నాకు చూపిస్తుండ్రు ఇది దీర్ఘంగా మీరు ధ్యానించాలి ఎందుకంటే నేను ఈ రీతిగా మీతో మాట్లాడబోతున్నానండి కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు ఆయన రాయి కాదు రప్ప కాదు ఆయన మర్చిపోలేదు కొన్నిసార్లు అనిపిస్తుంటది కదా ఇంతగా ప్రార్థన చేస్తున్నా ఎందుకు నాకు బయలుపరచబడతలేదు నాకు ఎందుకు స్వరం వినిపిస్తలేదు అనే చాలా మందికి ఎందుకంటే మన బలహీనత నేను ఇంతగా ప్రార్థన చేసిన అతను ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు ఇంతగా సైలెంట్గా ఉన్నాడు అని అనిపిస్తుంటది కానీ అది కానే కాదు ఆయన టైమింగ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన టైమింగ్ ని మనం పాటించాలా మనం అనుకుంటాం ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే అది నీ టైమింగ్ అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు అన్న మాట అనేది నీ మలహీనత కాబట్టి ఆయన తగిన సమయంలో ఉదాహరణకి మనం మీకా గ్రంథం తర్వాత నూట సంవత్సరాల తర్వాత హగ్గ ప్రవచనం ఆరంభం అంటే మీకా తర్వాత నూట సంవత్సరాలు ఏం జరిగింది సైలెన్సే కదా అదే రీతిగా మలాఖి గ్రంథం తర్వాత ఏం జరిగింది బాప్తిజం ఇచ్చే వ్యూహాను పుట్టేంత వరకు సైలెన్సే నిర్మానుషం ప్రవర్తలు లేరు మనుషులు ఎవడి ఇష్టాన్ని చెప్పినా వాడు వెళ్ళిపోయాడు ఎవడి మార్గం వాడు ఎన్నుకొని వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం మీ మలాఖీ గ్రంథం తర్వాత కానీ హగ్గయి జకరియ మలాఖి గ్రంథంలలో ఎంత తేటగా దేవుడు మనకు చూపిస్తారంటే క్రైస్తవ గుంపుల గురించి ఎందుకంటే మనము చిన్న ప్రవర్తలకు సంబంధించిన ప్రవర్తనలను ముగించుకోబోయే కాలం సిద్ధమవుతున్నాం ఎంత త్వరగా ముగిస్తామో మనకు తెలియదు సరే జకరియ గ్రంథం అంటే పెద్దది మలాఖీ చిన్నదే మళ్ళా హగ్గై రెండు అధ్యాయులే సరే ఇది నాలుగవ భాగం అంటే ఇంకొక భాగం రెండో భాగాలు పోతామేమో అంటే రెండవ అధ్యాయం మనం ఒకవేళ ఆరంభించుకుంటే ఈ రోజు లేక వచ్చేవారం అది ఇంకొక రెండు భాగాలకు వెళ్ళిపోతాము అంటే ఐదారు భాగాలలో మనం హగై ముగించుకుంటాం ఇమీడియట్లీ దాని తర్వాత జెకరికి వెళ్ళిపోతాం జకరియాలో చాలా క్లియర్గా ఉంటాయి క్రైస్తవ గుంపులు ఏ రీతిగా విశ్రమలుగుండా పోతే దేవుడు ఏ రీతిగా వాటిని శిక్షించబోతుండవన్నీ క్లియర్ చూపిస్తాడు ఎందుకంటే బబుల నుంచి బయటకు వచ్చిన క్రైస్తవుల గురించి లేక యూదుల గురించి చెప్పబడ్డ వాక్యం ఇది అది పోయినవరం మనం విశదీకరించుకున్నాం దేవుడు మనం చూపించినది ఎందుకంటే నాకు ఆ మూమెంట్ అనే అర్థమైంది ఇక్కడికి వచ్చేదాన్ని నాకు అర్థం కాలే ఆ వాక్యం దాన్ని ఆరంభించినప్పుడు యాబై వేల మంది కేవలము బబుల నుంచి ఎందుకు బయటికి వచ్చిండ్రు అని నేను ఏ పుస్తకంలో ధ్యానించలేదు అది ఖచ్చితంగా ప్రభు సాయం వల్లనే మనకు బయలుపరచబడింది దగ్గర దగ్గర ఆరు ఎనిమిది లక్షల మంది బానిసలంగా కొనిపోబడితే ఎప్పుడు నిబుకొద్ది నిసరు కాలంలో నిబుక బబులు రాజుగా ఇసని బానిసలాగా తీసుకుపోయినప్పుడు నెబుక నెజరు ఆ సొలమును కట్టించిన మందిరాన్ని కులగొట్టి ఒక అని గులగొట్టిండి ఆ రీతిగా మనం అర్థం తీసుకోవాలి కానీ నెబుకద్ నా దాసుడు అని ప్రభు దేవుడు సాక్షిమిస్తాడు ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు చూపించిన కూడా చూపించిన ఫరు నా దాసుడు అని ప్రభు చెప్పిండు కాబట్టి ఆ గణహీనమైన ఘటాల కూడా దేవుడు వారిని ఆయన చేతుల్లో వాడుకుంటాడు ఎందుకంటే ఆయన ముగించుకోవడం కొరకు కొనసాగించుకోవడం కొరకు దాన్ని నిర్వర్తించడం కొరకు ఆయన వాడుకుంటూ ఉంటాడు దృష్టిలను వాడుకుంటాడు ఆయన విధానం అది తన బిడ్డల్ని వాడుకుంటుండో మంచి పని కొరకు తన శిక్షని కొనసాగించుకోవడం కొరకు దుష్టిలను వాడుకుంటాడు అందుకే సర్పంలోని తేలని ఎందుకు ఆ రీతిగా వాడుకుంటుండంటే వాళ్ళు ఏర్పరచుకున్న విధానం వాళ్ళు తీర్మానించుకున్న విధానము ఆయన చేతిలో వాడబడాలి కాబట్టి వాళ్ళు వాడబడతారు ఆ రీతిగా నువ్వు తీర్మానించినప్పుడు నేను మంచి ఘటన ఉండాలా ఘన గణహీనమైన ఘటం లాగా నీ నీ హృదయము చాలా పవిత్రంగా పరిశుభ్రంగా తయారు చేసుకోవాలి నువ్వు నీ చేతులు నీ నడబడి నీ ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలా వాళ్ళు ఆ రీతి ఉండి అంటే తీర్మానించుకొని ఉండాలి దాని ప్రకారంగా ఎందుకు ఉండాలంటే నువ్వు అపవిత్రతంలో ఉంటే దేవుడు నిన్ను గణహీనమైన ఘటంలాగా వాడేసుకుంటాడు ఆయన తప్పదు వాడుకోవడానికి మనల్ని అందరి సర్పంలో నువ్వు తిల్లని ఎందుకు అదే విధానం ఎందుకంటే వారి ద్వారా తన బిడ్డలకి బుద్ధి చెప్పించడానికి కొరకు వాళ్ళు వాడుకోవాలా ఆయన డైరెక్ట్గా వచ్చి బుద్ధి చెప్తే ఒకటి బ్రతకడు ఆయనను ఎవరు చూసి బ్రతికూడలేదు అని అని వాక్యం ఉంది ఆయన ఆయన ముఖాముఖిగా చూస్తే మనం మాడిపోతాం అంతా శక్తిగల దేవుడైన కాబట్టి ఆయన శిక్షణ ఎట్లా ఇవ్వాలి శిక్ష ఆయన ఇక్కడ శిక్ష పంపించాలంటే ఇక్కడ కొన్ని పాత్రలు శిక్షించే పాత్రలు అట్లా వారిని గణహీనంగా వాళ్ళు వాడుకుంటుంటాడు ఆ రీతిగా పనులు వాడుకున్నాడు ఆ రీతిగా హెరోలు వాడుకున్నాడు హిరోజును వాడుకున్నాడు ఆ రీతిగా మన ప్రభువుని పక్క నుండి కాటేసిన ఇస్కర్యోత్ యూధని తేలలాగా వాడుకున్నాడు ఆ కాలంలో ప్రధాన యాచకులని సర్పములగా వాడుకున్నాడు అది విధానం ఇవి మత జీవితంలో చెప్తే ఎప్పటికి అర్థం కావు మనం చూసినా ఫాలో అవుతాం ఎందుకంటే వాళ్ళు పాస్టర్స్ వాటిని ఒప్పుకోరు కానీ ప్రభు మనం చూపించిండు ఇవన్నీ యుగ బాహాటంగా ఇవన్నీ నెరవేరుతున్నాయి మనకు కాబట్టి ఆ ఆరు లేక ఎనిమిది లక్షల మంది బానిసల నుంచి యాభై వేల మంది బయటకు వచ్చినట్టు మనం చూస్తాం దానికి సంబంధించిన వాక్యాలు మనం సరే ఈ హగ్గైలో యాభై వేలను ఎక్కడ కనిపించదు కానీ జకరియా గ్రంథానికి వెళ్ళిపోతే నీకు కనిపిస్తుంది సరే ఇప్పుడు మనం అంత తీర్మంగా ధ్యానించాం కానీ ఇప్పుడు జకర్య హగ్గైనే మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం మొదటి అధ్యాయము మొదటి వర్షంలో మనము మొదటి భాగం అంటే నాలుగు వారాల క్రితం తీర్ఘంగా ధ్యానించాం ఏంటంటే దర్యావేశు రాజు కాలంలో ఏం జరిగింది అనేది అయితే దర్యావేశ రాజు ఎవరు ఆయన తండ్రి ఎవరు ఇవన్నీ విషయంలో మనం ధ్యానించినాం నెబుకద్ నిజరు ఈశ్వరు దేవుని మంద్రానికి కూలగొట్టినాక నెబుకద్ కుమారుడు అతని కుమారం తర్వాత ఏం జరిగిందన్న విషయాలు చరిత్రలో మీరు కొంత ధ్యానించాల అయితే మీక గ్రంథానికి మనం వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన అశ్వరుని లేపుతా అని అన్నాడు మీరు మీకు జ్ఞాపకం ఉందో లేదో మీక గ్రంథాన్ని మనం అశూరియులను అతను త్వరలో లేపబోతుండనే కాబట్టి ఆ బబులోను దేశం మీదికి అసూరుని పంపించి బబులోని ధ్వంసం చేస్తారు చేసినప్పుడు బబులోను బబులోను మీద అసూరులు రాజులుగా నియమింపబడతారు అప్పుడు జరిగిన కథ కాబట్టి అది బబుల ఉంది కానీ దాన్ని పరిపాలించేవాడు అసలు రాజు సైరస్ అనేవాడు అనే విషయాలు మనం కోనవరం ధ్యానించినాం ఆ సైరస్ అనే రాజు మంచి భక్తి విషయాన్ని మనము చూస్తాం ఒకసారి చూడండి యశయ గ్రంథము అన్యుడే కాని దేవుని పట్ల ఎంతో ఆసక్తి చూడండి యశయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై చూడండి చూడండి దేవుడు మాట్లాడుతున్న విషయం అక్కడ కోరేష్ గురించి మాట్లాడుతుంది కోరేష్ అంటే ఇంగ్లీష్ లో సైరస్ పార్సీక దేశపు రాజు ఇప్పుడు బబులోన్ మీద కూడా రాజులాగున్నాడు అయితే అంటే ప్రపంచం అంతా పరిపాలించిన రాజు కోరేష్ ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు అనేసి ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది మరోసారి చదవండి ఎవరన్నా చూడండి కోరేష్ నా నా మంద కాపరి నా చిత్తం అంతయు చూడండి ఒక అన్యరాజు కొరేష అన్యరాజు కానీ దేవుడు నా చిత్తం నెరవేర్చేవాడు ఇది ఆశ్చర్యకరంగా ఉంటది ఆయన చిత్తం ఏంది చెప్పండి ఆయన చిత్తం సరే ప్రభునందు వరదులుట దేవుని చిత్తం అని ఎన్నిసార్ కదా ఆయన ఏమంటున్నా చూడండి మళ్ళా నా చిత్తం అంతటా నెరవేర్చేవాడా నా మంద కాపరి అంటున్నాడు అంటే చూడండి కొన్నిసార్లు అన్యరాజులైన దేవుడు తన బిడ్డల్ని కాపడానికి కొరకు ఏర్పరచుకుంటాడు విషయం ఒకటి చెప్తున్నాడు నెబ్కద్ నేసారు మీ మందిరాన్ని కులగొట్టిండు నేను మీ మందిరాన్ని కట్టిస్తా అని తీర్మానిస్తున్నాడు ఎందుకంటే నెప్పు మీద కోపము ఈ కొరేష్ కి ఎందుకంటే తర్వాత తన కుమారుడు తెలిసాసారు కదా దాని కుమారుడు తర్వాత వస్తాడు ఈయన కురేష్ కురేష్ అక్కడ ఇసల్ అవకాశం ఇస్తున్నాడు మీ దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి మీరు వెళ్ళండి దీన్ని మీకు అవకాశం ఇస్తాను ఎవరు వెళ్తారో తీర్మానించుకోండి అని చెప్తే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఒక అన్యు దేవుడు ప్రేరేపిస్తున్నాడు జీవంగల దేవుని గురించి ఎట్లా నేర్చుకున్నా ఆయన ఆయనకి ఎవరు చెప్పిండాలా ఏ పాసారు వాక్యం చెప్పిండాలా ప్రపంచాన్ని పరిపాలించిన కోరేశ్వ రాజు ఆ రోజులలో ఆయనకు అటువంటి ఆసక్తి ఎట్లొచ్చింది ఈయన జీవంగల దేవుడు వీళ్ళది మంచి మందిరం ఉంటే ఆ నెప్పులు తీసుడు దాన్ని దాన్ని నేను ఇప్పుడు కట్టించాలా ఆసక్తి ఎందుకు వచ్చింది ఎవరికైనా ఆసక్తి వస్తుందా చెప్పండి ఇప్పుడు ఉదాహరణ నేను ఒక నేను ఒక మతస్తుని వేరే మతస్తుల మందిరాన్ని కట్టడానికి నాకు ఎందుకు ఆసక్తి రావాలా నేను నా దేవుని మందిరాన్ని కట్టుకోనికి నాకు ఆసక్తి ఉంటుంది ఎవరికైనా కానీ ఈ లోకంలో కానీ ఒక అన్య రాజుకి అంటే మన ప్రభుని తెలుసుకునే రాజుకి మీ మందిరం కట్టుకోండి నేను మీకు అవకాశం ఇస్తా మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి ఇస్తా అని ఫండ్ క్రియేట్ చేసే చేసిపోయి కట్టుకోండి అంటే వేల మంది బయటకు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఎప్పుడైనా గాని ఎక్కడ ఎనిమిది లక్షలు ఏది లక్షలు లక్షల ప్రజలు లక్షల ప్రజలలో యాభై వేల మంది బయటకు వచ్చారు ఆసక్తి కలిగిన వారు అంటే చిన్న గుంపది కాబట్టి మీరు ఇప్పుడు అర్థం లక్ష ఎనభై లేక ఎనిమిది లక్షల మంది ఆరు లక్షలు కాని ఎనిమిది లక్షల కాని మంది పాపులేషన్ ఉంటే వాళ్ళందరూ గొప్ప సాదృశ్యంగా ఉంటే అందులో నుంచి కేవలం యాభై మంది బయటకు వచ్చిండ్రు ఏమని వచ్చిండ్రు మేం గడతాం మేము ఇటుకలు మోస్తాం మేము రాళ్లు మోస్తాం మేము క్లీన్ చేస్తాం కూలిపోయిన ఆ గొడవలన్నీ సరి ఎక్కడెక్కడ దూలాలు పడిపోయినాయి అవన్నీ సరి చేస్తాం అన్నింటిని సదురుబాటు చేసి మేము మంచి కట్టుకుంటామని తీర్మానించుకున్నారు ఇది లక్షా నలభై వేల మంది కలిగిన బుద్ధి ఈ విషయం మనకందరికి ఈ బుద్ధి ఉండాల మనం అంతా ప్రపంచం అంతటా కొన్ని కోట్లాది కోట్లాది ప్రజలలో నుంచి దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు సకల గోత్రం కి ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడు మనల్ని ఎందుకు అనుకుంటున్నాడు మీరు మందిరం కట్టుకొని టైం పాస్ చేయడం కొరకు కాదు వాళ్ళు చేస్తున్నది ఆచారబద్ధమైన జీవితం మీరు అందులో నుంచి బయటకి రావాలి అందుకే మతక్రైస్తవ జీవితము బబులోనికి సాదృశ్యం ఎందుకంటే అదంతా గలీబిలి బబులోని అంటే గలీబిలి ఎవడు పెడితే వాడు ఇష్టమన్నట్టు చెప్పుకుంటా అంటారు వాక్యాలు దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుని చిత్తానుసారానికి అనుగుణంగా చెప్పరు నేను వాళ్ళని పంపలేదు ప్రభు అది కొంత కష్టమే పాఠాలకు చెప్తా వినడానికి నీకెట్ చే నీకెట్ట తెలుసు నువ్వెట చెప్పగలవు నేను దేవుని ప్రతినిధి కానీ నువ్వెట చెప్పగలవు అని వాడు ఛాలెంజ్ చేస్తా నువ్వు ఛాలెంజ్ చేసే విధాన్ని బట్టే చెప్తున్నది నువ్వు దేవుని ప్రతినిధిని కావు నిజంగా నీకు కనువిప్పు పశ్చాత్తం కలిగితే నువ్వు అడుగుతావు ఒకవేళ దేవుని ప్రతినిధిని కాకుంటే నన్ను సరిచేయి నాకు చెప్పు నేను ఎక్కడ అభిప్రాయం నా జీవితాన్ని సరి చేసుకుంటా నేను నా జీవితాన్ని మార్చుకుంటా అని తగ్గింపు కలిగిన సేవకులు నీకు కనిపించరు ఈరోజు నాకంటే నీకు ఎక్కువ తెలుసా నా వయసులో సగం వయసు నీకు లేదు నేను ఎక్కడెక్కడ చదువుకుని వచ్చాను నువ్వేం చదువుకున్నావు నేను డెలాస్ అక్కడ ఎక్కడ చదువుకుని చెప్తాడు ఏసీటీసీ యూటీసీ అన్ని దేశాలకు వెళ్ళి చదువుకునేసి చెప్తా అంటాడు నువ్వు ఇక్కడెక్కడ నువ్వు నీకు సదుగుడు లేదు నీకు నువ్వు విల్లిటరేట్వి నువ్వు టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు నువ్వు నన్ను సరి అంటే వాడిలో ఉన్న హృదయ పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం వాడు ఇంకా శారీరకంగానే ఉన్నాడు అంటే వాడిలో అహము గర్వము ఇవన్నీ అవి దేవుని గుణగణాలు కావు ఆశ్చర్యంగా ఏంటంటే నువ్వు వేల మంది తీర్మానించుకున్నారు మందిరం కట్టడానికి కొరకు తక్కిన వాళ్ళందరూ ఏం చేసిన బాగా అర్థం చేసుకోండి బబులోను ఒకప్పుడు ప్రపంచాన్ని ఎరగడలాడించిన దేశం చరిత్రలో మీకు ఈ విషయం బాగా అర్థం కదా రెండు వేల సంవత్సరాల కితం అంటే క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలు క్రీస్తు శకం రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం ఉన్నది ఆరవ సంవత్సరం అంటే ఆరు సంవత్సరాలకి లో జీవిస్తున్నాం అంటే ఆరు సంవత్సరాలు ముగిస్తే ఏడవ సంవత్సరం అంటే చివరి కాలం అన్న కూడా మనం అర్థం చేసుకోవాలా అయితే మన ప్రభుకి ముందు మూడు సంవత్సరాలు ప్రభు తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయింది మనం మూడవ సంవత్సరంలో ఉన్నాం అంటే మూడు సంవత్సరం టూ కి రెండు వేల సంవత్సరాలు అయిపోతాయి టూ థౌసండ్ వన్ నుంచి మూడు వేల సంవత్సరం ఆరంభనట్ అంటే టూ థౌసండ్ వన్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మూడు వేల లోపల ఉన్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఆరు మనం ఉంటున్నాం చరిత్ర మన బైబిల్ చరిత్ర చూస్తే అయితే మూడు వేల సంవత్సరాల వాళ్ళు తీర్మానించుకున్న విధానాలు రెండు వేల సంవత్సరాలు తీర్మానించిన గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం మందిరము కట్టిన విధానాల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం అయితే ప్రభు పుట్టక ముందు జరిగిన విషయాలు ఇవి దాన్ని దీర్ఘంగా మనం ఒకసారి ధ్యనించాం చూడండి మొదటి హగ్గై మొదటి అధ్యాయంలో నలుగురు వ్యక్తుల గురించి పేర్లు మనం దీర్ఘంగా ధనించినాం అటుపోయిన వారం సరే క్లుప్తంగా ఈ యొక్క మొదటి అధ్యయనం ముందు రెండు వేల మన ప్రభు పుట్టక ముందు ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు అవి మీరు చరిత్ర అర్థం చేసుకుంటే అవే రాజ్యాలు రెండు సంవత్సరాల నుంచి మన కాలం వరకు అంటే రెండు వేల సంవత్సరం ఆరంభం ముగించే వరకు అదే గుణగణాలు కలిగిన నాలుగు రాజ్యాన్ని పరిపాలిస్తాయి ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఉంటున్న అంటే నెక్స్ట్ నాలుగు గుణగణాలు కలిగిన రాజ్యం పరిపాలనలో మనం ఉంటాం నాలుగు అనే విషయం బాగా అర్థం ప్రభు పుట్టక ముందు ఏంది ఐగుప్తు దాని తర్వాత బహులోను దాని తర్వాత పారసిక దేశం లేక పర్షియా దాని తర్వాత గ్రీస్ లేక అలెగ్జాండర్ కాలం ఈ నాలుగు దేశాలు నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి రెండు సంవత్సరాలు మొదట ఈజిప్ట్ ఐగుప్తి పరిపాలించింది చాలా కఠినంగా పరిపాలించింది ప్రపంచాన్ని అది బహు ధనికమైన దేశం అది మళ్ళా తిరిగి ధనికమైన దేశంగా కావడం మనం చూస్తాం మన కాలంలో సరే ఎంత త్వరగా ఇప్పుడైతే పేదరికంలో ఉంది ఆ దేశం క్షణాలలో రోజులలో సంవత్సరంలో పేద దేశాలు ధనికమైన దేశాలు అయిపోతాయి ఉదాహరణకి జపాన్ నైన్టీన్ ఫార్టీ వరకు అది పేద దేశం నైన్టీన్ తర్వాత గొప్ప దేశం అయిపోయింది చాలా డబ్బు అయిపోయింది దాంట్లో అంటే ఒక యాభై సంవత్సరాల్లో అది ఎంతో ధనికమైన దేశం అయిపోయింది చైనా ఒకప్పుడు చాలా పేద దేశం ఈరోజు ప్రపంచంలో కెల్లా ధనికమైన దేశం అయిపోయింది ఇండియా ఒకప్పుడు పేద దేశం ఇప్పుడు ధనికం అయిపోయింది ఒక దశలో ధనికంగా ఉంటే ఒక దశలో పేదగా అయిపోతుంటే అది దాని విధానాలు అన్నట్టు ఇవన్నీ అట్లనే ఐగుప్తు ఒకప్పుడు ప్రపంచాన్ని గరగడలాడించిన దేశం ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఆ ఫరో రాజులు వాళ్ళ ఆ పిరమిడ్స్ అవన్నీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అంతగా ఎట్లాగ తినరు అనీష్ అవి ఎట్లా వచ్చినాయి వాళ్ళకి అంత సైంటిఫిక్ నాలెడ్జ్ పిరమిడ్ కట్టాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా అవసరం ఆరు ఎట్లా తింటారు పిరమిడ్ కట్టినప్పుడు ఆ పైన పిరమిడ్ అంచు ఉంటుంది కదా ఆ అంచు కట్టడం చాలా కష్టం అట చివరి బాగా దాన్ని ఏమంటారు అది అది ఎట్లా కడతారో చాలా కష్టమట కింది నుంచి కట్టుకుంటు వస్తారు మళ్ళీ దాన్ని ఎట్లా గుర్చోపెట్టు అలా పైన డోమ దాన్ని ఏమంటారు తినేకలు గోపురంలా ఉంటది అయితే గోపురం కట్టడం చాలా కష్టం అంట ఈ రోజుకు కూడా ఇప్పుడున్న పిరమిడ్ కట్టమంటే కట్టలేరట ఎందుకంటే అది ఎట్లా కట్టిందో వాళ్ళకి ఎవరు తెలియదంట అంటే ఆ రోజులు అంత జ్ఞానం ఉంది ప్రపంచం నుంచి అంతా సైంటిస్ట్లు వాళ్ళు అక్కడ ఉద్యోగాలు పెట్టించుకొని వాళ్ళు కట్టించుకున్నారు ఈ సెల్ఫాలు ఆ గోడలు కట్టిండ్రు మందులు కట్టిండ్రు అట్లా వాళ్ళ బానిసలా కట్టిండ్రు ఆయప్తూ ప్రపంచం అట్లా గడగడలాడించింది బహు గంభీరంగా పరిపాలించింది దాని తర్వాత మనం చూస్తాం చరిత్రలో మళ్ళా బబులోను నెబుక కాలము బబులోను దేశాన్ని ప్రపంచాన్ని అంతా పరిపాలించినట్టు మనం చూస్తాం దాని తర్వాత పార్సిక రాజు హరేష్ రాజు గురించి మీకు తెలుసు ఎస్ రాణి గురించి మీకు తెలుసు అది నెబుక నిజర్ ప్రపంచాంతా పరిపాలించింది దాని తర్వాత పారిసి పరిషాత్ పర్షియన్స్ పరిపాలించింది వాళ్ళ కదా మన దేశానికంతా వాళ్ళు వచ్చేసారు ముస్లింస్ రకరకాల దేశాల క విస్తారు ఆ రీతిగా ఇస్లాం మతం ప్రబలి పర్షాకాలంలో దాని తర్వాత అలెగ్జాండర్ కాలం వచ్చింది అంటే గ్రీస్ దేశం అంటే ఇవి నాలుగు అయితే దాని గ్రంథంలో ఉన్న నాలుగు మృగాలకి ఇవి నాలుగు రాజ్యాలు సాదృశ్యం ఎందుకంటే ఎప్పుడైనా ఎన్నిసార్లు మీకు చూపించిన బైబుల్లో మృగం అంటే అది కఠినంగా పరిపాలించేది కాబట్టి గవర్నమెంట్ ఎప్పటికైనా మృగంతో పోల్చబడుతుంది బైబుల్లో అది క్రైస్తులకి అది అర్థం కాదు వాళ్ళు ఒప్పుకోరు కూడా చెప్తే ఏదైతే మనల్ని బలవంతం చేసి పరిపాలిస్తుందో అది మృగంతో సాదృశ్యం ఈ లోకంలో అది మతం కావచ్చు అది రాజ్య పరిపాలన కావచ్చు అదొక పొలిటికల్ వ్యవస్థ కావచ్చు అదొక ఆర్థిక వ్యవస్థ కావచ్చు ఏమైనా కానీ నేను బలవంతం చేసి నేను గుంజుకొని నీ నుంచి దోచుకొని అది బతుకుతుందంటే అది మృగమే అన్నట్టు కాబట్టి బైబుల్ మృగం గురించి మాట్లాడితే అది దాని సాదృశ్యం కాబట్టి దాని రంధంలో ఉన్న నాలుగు అవి నాలుగు రాజ్యాలకి సాదృశ్యం అదే రీతిగా మన ప్రభు పుట్టిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి మొదటిది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశము ప్రపంచాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది ఈ రోజుకి కూడా మొన్న మొన్న రీసెంట్ ఒక నాలుగు సంవత్సరాల క్రితమే ఇంకొక దేశానికి స్వాతంత్రం ఇచ్చింది అది అట్లా ప్రపంచాన్ని అంతా పరిపాలించింది ఈ ఇంగ్లాండ్ దేశం దాని తర్వాత మనము జర్మనీ గురించి చూస్తాం హిట్లర్ కాలము వరల్డ్ వార్ టూ వరకు వాడు ప్రపంచాన్ని అంతా పరిపాలించిండు ఆల్మోస్ట్ యూరోప్ ఏషియా కాంటినెంట్ వరకు వచ్చేసిండు వాడు అంటే సగం మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రపంచాన్ని పరిపాలించిండు జర్మన్స్ చాలా క్రూరంగా వాళ్ళు పరిపాలించారు కొన్ని లక్షల మందిని వాళ్ళు చంపారు చరిత్రలో మనం చూస్తాం దాని తర్వాత రష్యా మొత్తం ఏషియా యూరోప్ అంతా పరిపాలించి వరల్డ్ సూపర్ పవర్ లాగా తరైంది అమెరికాకు ముందు రష్యా ప్రపంచాన్ని పరిపాలించింది చాలా సంవత్సరాలు దాని తర్వాత ఈరోజు యునైటెడ్ స్టేట్స్ పరిపాలించింది ప్రపంచాన్ని ఇవి నాలుగు రాజ్యాలు సరే మన ప్రభు కాలం ముగించినాక మనకు బయలుపరచబడింది ఏంటంటే ఈ చివరికి ఉండే రాజ్యాలు అంతకుముందు ఉన్న రాజలతో పోల్చబడింది కాదు ఉదాహరణకి ఐగుప్తు రాజ్యము ఇంగ్లాండ్ రాజ్యం పోల్చబడింది వాటి గుణగానాలు చూస్తే వాటిని అంత ధీర్గా మనం ఇప్పుడు ధ్యానించాం ఎందుకంటే మీకు ఎప్పుడన్నా మీ వ్యక్తిగత సమయాలలో వాటిని ధ్యానించుకోండి మీరు కానీ నేనంతగా ఇప్పుడు అంత డీటెయిల్ గా ఉన్నా చరిత్రలో జరిపినాయి మనకి కావాల్సిన అన్ని ఇప్పుడు భవిష్యత్తు జరగబోతున్నాయి ఇప్పుడు ఉండే రాజ్యాలు వాటి కంటే వాటికి విభిన్న విభిన్నమైన అంటే ఆపోజిట్ గా ఉండేది అవి శారీరకమైన రాజ్యాలు అయితే ఇప్పుడు మనం చూడబోయే అడి ఆత్మీయమైన రాజ్యాలు అవే ఆశ్చర్యం అవి ఎక్కడ ఉన్నాయి నాలుగు క్రైస్తవ గుంపుల రూపంగానే ఉండాలా ఆ విషయం నేను అర్థం చేసుకుంటున్నా సరే అది ఎంత కరెక్ట్ అనేది మీరు వాటిని పరిశీలించుకోవడానికి ప్రయత్నించాలా అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే పాతవి గతించిన సమస్తం కృతమైన కృతది ఆత్మీయమైంది వాటిని మనం ఆత్మలోనే అర్థం చేసుకునే ప్రయత్నించాలా నీ ఆత్మలో అర్థమైనాక అది ప్రకృతి సహజంగా ఎట్లా ఉంటది నువ్వు అప్పుడు గ్రహించగలవు ఉదాహరణకి సర్పంలు అంటే నిజంగా సర్పంలు అవి అది ప్రకృతి సహజంగా ఆత్మీయ పరంగా సర్పంలు అంటే అది ఒక ఒక వ్యక్తికి ఒక గుంపుకి సాదృశ్యం అదే రీతిగా తేళ్లు ప్రకృతి సహజంగా తేళ్ళు అంటే తెలుసు మీకు దానికి కొండి ఉంటుంది అది మూడు దిక్కులకు కాటేస్తుంది ముందు కొండ్లు ఉంటాయి దాని తర్వాత వెనకలు కూడా ఉన్న ఉంటుంది అది కలిసిందంటే బాగా మండుతుంది కాబట్టి వేడికి సాదృశ్యం మంటకి సాదృశ్యం కాబట్టి ఆత్మీయ దృశ్యం చేస్తే తేళ్లు ఒక ఒక గుంపుకి సాదృశ్యం వారి వల్ల మనకి ఎప్పుడు మంట కలుగుతుంది బాధ కలుగుతూ ఉంటది వాళ్ళు ఇతరులను బాధించే వాళ్ళు తేళ్లు ఇతరులను బాధ పెట్టే వాళ్ళు అనేది ఆత్మీయమైన సాదృశ్యం దృశ్యం అదే రీతిగా చాపలు గోర్రెలు పశువులు ఇవన్నీ ఒక గుంపుకు సాదృశ్యం మనం ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి అదే రీతిగా బార్లీ బార్లీ విత్తనాలు ఒక గుంపుకు సాదృశ్యం గోధుమలు ఇంకొక గుంపుకు సాదృశ్యం గోధుమలు ఒక గుంపుకు సాదృశ్యం అయితే గురుగులు ఇంకొక గుంపుకు సాదృశ్యం ఇవన్నీ బైబుల్లో చెప్పబడ్డాయి మనకు తెలుసు ఇవన్నీ మనం విన్నాం గానీ ఎప్పుడు వాటిని ఇవి గురుగులు అంటే దేనికి సాదృశ్యం గురుగులు అంటే పనికిరాని ముళ్ళ తుప్పాల మొలిచే చెట్టు కాయలవి అట్లే మొలిస్తే ముళ్ళు వస్తే వాటిని ఎవడు ఆశించడు వాటిని దేనికి వాడుకోరు గురుగులు ఇప్పుడు గురుగులు అంటే రైతుగా చెప్పాలంటే మన తెలంగాణ చెప్పంటే కలుపు మొక్కలు అంటాం తో మనం పంట వేస్తే కలుపు మంచి మొక్కల ఆహారాన్ని అవి వాటి గుణగణం అది గురువులు కూడా అంతే గురువులు అంటే అవి పనికిరాని విత్తనాలు అవి అవి మంచి చెట్ల ఆహారాన్ని అవి పొందుకుంటా ఉంటాయి కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఆ కలుపు మొక్కలు అన్నిటిని తీసేస్తే మంచి మొక్కలకి ఆహారం దొరుకుతుంది అన్నట్టు కల్పు మొక్కలు తీసి పడేస్తారు మన ప్రభువు కూడా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాడు గురువులు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకస్తులకు సాదృశ్యం మతపరమైన జీవితంలో ఉన్న మనుషులకు సాదృశ్యం ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకు సాదృశ్యం వాడు ఎప్పుడు ముళ్లతో జీవించిన సాదృశ్యం కాని మంచి వితనము దేవుని బిడలకు సాదృష్టం ఈ రెండు కలిసి ఉంటే ఎప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ గురువులు తీసేయాలంటే తీసేదు అని చెప్తున్నాడు ఎందుకు తీసేదు చివరి కాలం వరకు ఉండాలి రెండు కలిసి పెరగాల అవి పెరిగినాక వాటి వాటి ఫలములు వచ్చే దశకి అవి లెక్క చెప్పుకుంటాయి అది విధానం చెప్తున్నాడు అవి ఫలం వచ్చినాక వాటిని సెపరేట్ చేసి వాటిని బయటపడేసి అగ్నితో కాల్చివేస్తాడు అని కూడా చెప్తుండడు అట్లనే యుగ సమాప్తిలో ఉంటాయి కాబట్టి గురుగులకి సాదృశంగా ఉన్న మనుషులు అందరు అట్లా కాల్చివేయబడతారు నువ్వు మంచి విత్తనం లాగుంటే కుట్టలను జాగ్రత్తగా అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిలో నివసిస్తావు శాశ్వతంగా అన్న విషయాలని ఆత్మీయ దృష్టితోని మనము అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఎందుకంటే ప్రవే చెప్పింది అది విధానం కాబట్టి నెబుకద్ నెసరు తన కుమారుడు బెల్షాజరు దాని తర్వాత ఈ సైరస్ అనే రాజు కోరేశ్వరాజు తెలుగులో కోరేశ్ అంటాము ఇంగ్లీష్ లో సైరస్ అయితే ఆ కోరేశ్వరాజుని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే బబులను నువ్వు విరవీగుతున్నావు కాబట్టి నీ మీదికి ఇంకొకరి లెపుతాను ఇది విధానం అనమాట ఎప్పుడైతే దేవుని చేతులను వాడబడినాక నువ్వు నేను గ్రేట్ అని చెప్పుకుంటావో నీ మీదికి ఇంకొకరిని లేపుతాడు అది విధానం ఎప్పుడనే గాని మనం ఈ విషయం బాగా తెలుసుకోవాలి మనం దేవుని చేతిలో వాడబడిన ఒక పనిముట్టే ఈ లోకంలో నేనేం గ్రేట్ కాదు నేను ఇంటెలిజెంట్ కాదు నువ్వు ఇంటెలిజెంట్ లాగా ఉన్నావంటే కేవలం ఆయన ద్వారా అన్న విషయం అర్థం చేసుకోవాల ఎప్పుడైతే నేను ఇంటెలిజెంట్ అనుకుంటావో నీ పతనం ఆరంభమవుతుంది ఎందుకంటే ప్రతి రాజు అటనే పడిపోయింది పాత నిబాన కాలం వాక్యాలన్నీ చూస్తే నెబ్బు అంత గొప్పగా పరిపాలించజు చివరికి పశువు గడ్డి మేస్తూ మంచికి తడుస్తూ రాత్రి పగళ్ళు ఆ బయట ఉన్నాడు సింహాసనం మీద కూర్చుండే రాజు పశువులాగా తయారైపోయి మొత్తం ఆయనకి పశువులాగా వెంటకలు వచ్చేట శరీరం మీద అది ఉంది వాక్యం మనం చూస్తాం ఆ వాక్యం అంత పక్షి రాజు లాగా రెక్కలు వచ్చినాయి ఆయనకి అంటే ఈకలు మొలిచినాయి శరీరంలోకి వెళ్ళి అంటే అది అది చూడడానికి ఆశ్చర్య కలుగుతుంది కదా ఒక గంభీరమైన రాజు అట్లా తయారు కానీ పశ్చాత్తపడ్డాక అవన్నీ ఊడిపోయినాయనకి ఊడిపోయినాక మళ్ళా తిరిగి రాజులాగా పోయి సింహసమే కూర్చున్నాడు అది విధానం కాబట్టి నెమ్గుదేశారు ఒకప్పుడు ఏరితే గర్వించి పడిపోయి దాని తన గర్వాన్ని బయటపడినాక ఏరిత తిరిగి తన స్థానానికి పొందుకున్నాడు అన్న విషయాలు ఆత్మీయమైన సత్యాలు కాబట్టి కోరేష్ని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు నువ్వు నా పని నెరవేర్చడానికి నేను నేర్పరచుకున్నా ఏంది సులమును కట్టించిన నాలుగు వందల సంవత్సర మందిరము అది చాలా గంభీరమైన మందిరం ప్రపంచంలో అటువంటి మందిరం ఎవరు కట్టబడలేదని చైత్రకారులు చెప్తారు ఎవరు కట్టలేదు ఎందుకంటే అంత పెద్ద మందిరానికి ప్రతి ద్వారా ప్రతి గోడకి ప్రతి స్తంభానికి బంగారు రేఖ పొదిగింది అటువంటి మందిరం ఈ రోజు కూడా కొన్ని చెదర కొన్ని దూరం మైళ్ల దూరంలో కట్టిన ఆ మందిరము తల నుంచి అరికాలు వరకు దానికి మొత్తం బంగారు రేగు పొదిగిరంటే అంతగా విలువ గల మందిరాన్ని ఎవడ కట్టలేదు సరే నా దృష్టిలోది పనికిరాని ఎందుకంటే నువ్వు మందిరానికి బంగారు రేఖేసి కట్టుకుంటే మాత్రం అందులో ప్రభు ఉంటాడా అని ఉండడు ఎందుకంటే మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ ఏ మందిరంలో కూడా నేను నివసించను అన్నాడు అది ముందుగానే చెప్పేసి నువ్వు ఇష్టంతో కట్టుకున్నావు కాబట్టి సరే నువ్వు ఇష్టంతో కట్టుకున్నావు కాబట్టి నీ ఇష్టం కానీ నేను నివసించేది మనుషుల హస్తల చేత కట్టబడ్డ మందిరంలో కాదు అదే దినవృత్తాంతంలో మనం చూస్తాం ప్రభు మాట్లాడతాడు దావిదు తల్ దావిదు నీ హస్తాల చేత కట్టబడ్డ మందిరాలు నేను ఉన్నాను కానీ నీ కుమారుడు కట్టి నా హస్తాల చే నీ కుమారుడు కట్టే మందిరంలో నేను శాశ్వతంగా ఉంటానంటాడు అంటే చాలా మంది ఏమనుకుంటా అంటే దావిదు కుమారుడు సొలమోను సొలమోను కట్టించుడు కాబట్టి ఆ మందిరంలో ఉంటాడు కాబట్టి ఈ రోజు ప్రైవత్పద్యులు ఆ మందిరం ఎంత ప్రాధాన్యం చేస్తున్నారో అదే రీతిగా క్రైస్తవులు కూడా ఆ మందిరానికి ప్రాధాన్యం చేస్తున్నారు అది పిచితనం నీ శరీరమే దేవుని ఆలయం అనేసి కొరితలు రాష్ట్రపతి పౌలు ఎందుకు జ్ఞాపకం చేసిండంటే దేవుడు ఏర్పరచుకున్న మందిరము ఎంత బంగారు రేగలతో పొదిగించబడ్డా గానీ అది కాదు అది రాళ్ళు రాపలతో కట్టబడింది కాబట్టి అది పనికిరాంది ఆయన మన శరీరాన్ని ఆయన మన జీవితాలను మనం ఆయన మందిరంగా ఏర్పరచుకోండి కాబట్టి మన హృదయలో నియోజించాలనుకుంటున్నాడు అది ఆత్మీయ సత్యం ఆయన ఎవరు కడతారు ఆయన కుమారుడు కడతాను దావిద కుమారుడు అంటే ఈశ్వరవు కడతాడు అందుకే పోయివారం మనం ఎందుకు ధీర్ఘంగా ఎరుబాబేల గురించి జనించాం ఎరుబాబేల గురించి ఎక్కడ నేను ఏ చర్చలు వినలేదు కానీ ఈ రోజు మనకి ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే నాకు అటుపోయిన వారము ఆ వాక్యానికి ముందు వారమే కొందరు సవాల్ చేయడం నేను చాన జాగ్రత్తగా దాన్ని పరిశీలించిన సవాల్ చేసినంటే వీరందరూ అంటారు క్రైస్తవులు ఆయన దావిదు గోత్రం నుంచి పుట్టినవాడు అనేసి రుజుపరచండి ఆయన దావిదు గోత్రంలోకి వెళ్ళి పుట్టలేదని నేను బైబిల్లో నేను మీకు పైనవారం చూపించిన ఆ విషయం ఆయన దావిదు గోత్రం నుంచి ఎట్లా పుట్టిండు దావిదు గోత్రం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎట్లా బయటకు వచ్చిండ్రు ఆ విషయాలు నేను మీకు చూపించిన దావిదు కుమారుడు సొలమోను సొలమోను దావిదు ఇంకో కుమారుడు నాతాను సొలమోను నుంచి సొలమోను నుంచి జరుబాబేలు నాటా నుంచి కూడా ఎరుబాబేలు ఎట్లా వస్తారన్న విషయాన్ని మీకు చూపించిన ఎరుబాబేలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ విషయం మీకు అర్థం కాకపోతే మన ప్రభువు దావిదు గోత్రం నుంచి పుట్టిన వాడు సవాల్ చేస్తారు రెండు మతస్థులే సవాల్ చేస్తారు ఇస్లాం మతస్థులు యూధా మతస్థులే మిమ్మల్ని సవాల్ చేస్తారు భవిష్యత్తులో సరే ఇంతవరకు యూధా మతస్థులు మిమ్మల్ని సవాల్ చేయలేదు ఇస్లాం మతస్థులు సవాల్ చేస్తారు కానీ వాడికి మేము ఎట్లా జవాబిస్తావు నీకెదిరినప్పుడు వారికి ఎంత జవాబిస్తావు అందుకే నువ్వు సిద్ధపడాల ఈ విషయాల గురించి నీ విశ్వాసము కోల్పోకుండా నువ్వు పడగొట్టుకోకుండా అంటే ఎరుబాబేలు వ్యక్తి ఎవరు చరిత్రలో ఎందుకు దేవుడు ఎరుబాబేలకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు హగ్గా అంత ఎరుబాబేల గురించి చెప్పబడింది ఎరుబాబేలు దేవుడు ఏంటంటే ఎరుబాబేలు నువ్వు పోయి కట్టు మందినప్పుడు పునాదులు సురిజయి అని చెప్పి కాబట్టి ఎరుబాబేలు దావిదు గోత్రంకి రెండు రూపకంగా సంబంధించాడు అంటే ఏంటంటే చట్టబద్దంగా ఆయన దావిదు గోత్రంలో పుట్టినవాడు అదే రీతిగా రక్త సంబంధం కూడా ఆయనకు ఉంది అక్కడ రక్త సంబంధం అంటే నా తన నుంచి కుట్టిన వాడు అని అర్థం అందుకే ఈ విషయాన్ని మనం ధ్యానించినప్పుడు ఎరుబాబుల నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తారు ఒక దిక్కు అంటే యేసు తండ్రిగా ఉన్నాడు లోకంలో యోసేపు ఎరుబాబిల్ నుంచి వస్తాడు మరియా కూడా ఎరుబాబుల నుంచి వస్తాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోలేదు జీనియో అందుకే నేను మీకు చెప్పిన మీరు దీర్గా ధ్యానించండి నేను ఇంటి వెనక చూసిన మరోసారి మతైశ్వ వార్త మొదటి అధ్యాయంలో యోసేపు చివరికి అంటే మన ప్రభుకి లోకంలో తండ్రిలాగా ఉన్నవాడు యోసేపు ఏ రీతికి వచ్చిన మత సువార్థం మొదటదని చూపిస్తే లూకా సువార్థం మూడవ అధ్యాయంలో మరియా ఎరుబాబిల నుంచి ఎట్లా వచ్చింది రక్త సంబంధం కాబట్టి మరియా గర్భంలో పుట్టినప్పుడు ఆయన దామిద గోత్రం కట్టు సంబంధించినవాడు అని ప్రశ్నిస్తారు సాధారణంగా ఇప్పుడు నువ్వు ఏ గోత్ర ఏ గోత్రం పుట్టినంటే మా తండ్రి గోత్రం అని చెప్తాం కదా తల్లి గోత్రం ఎవరు చెప్పారు కానీ ఏసు జీవితంలో రెండు గోత్రాల నుంచి వస్తారాయన అంటే రెండు విధాలుగా ఒకటే గోత్రానికి సంబంధించినవాడు మరియా గర్భంలో పుట్టిన దావిద గోత్రంలో పుట్టిన వాడే యోసేపు ఈ లోకంలో అతనికి తండ్రిలాగా ఉండి అతని కుమారులాగా స్వీకరించిన అతను కూడా ఎరుబావిల నుంచి వచ్చినవాడే అంటే దావిద గోత్రం నుంచి దావిదు గోత్రం నుంచి ఇద్దరు వ్యక్తులు రావడం చూస్తున్నాం ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తుల పిల్లలే ఒక ఒక బిడ్డ యోసేప్ అయితే ఇంకొక బిడ్డ మరియా ఈ జినాలజీ అర్థం కాకపోతే మీరు ఇద్దరికి ఓడిపోతారు అప్పుడు వాడు ఏం చేస్తారు సార్ చూడు మీ బైబుల్ అంతా తప్పు కురాన్ కరెక్ట్ అనివాడు వారు చెప్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఏడ్చుకుంటే ఇంటికి పోతావా లేక వాడికి సరెండర్ అవుతావా దేవుడు ఎందుకు నీకు అటువంటి అవకాశం ఇస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అవకాశం ఇస్తాడు ఎందుకు మనుషులు సవాల్ చేస్తారంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు నువ్వు సరిగా సిద్ధపడలేదు కాబట్టి నీ ప్రభు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నీ సాక్షాన్ని నువ్వు నేను ప్రభు నమ్ముకున్నాను బ్రదర్ పరసాత్మ అభిషేకం ఉందంటే అది కాదు దానికి రుజువు ఏంది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా నీ సాక్షాన్ని నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలా అందుకు ఎరుబాబుల్ని దేవుడు ఏర్పరచుకోండి ఎరుబాబేళ్ళకి ఏమని చెప్తున్నా అంటే నీకు అధికారం ఇచ్చిన ఇక్కడ చూడండి మొదటి వచనంలో సైరస్ లేక కోరేష్ కుమారుడు దర్యావేష్ తన తండ్రి ఇసల్ పైలకు మీరు పోయి కట్టుకోండి నేను మీకు ఫండ్ మీకు ఎంత ఫండ్ కావాలని పోయి కట్టుకోండి మందిరము మీ పట్టణకు గొడవలు గొలగొట్టింది కదా నెబ్బర్ రిజర్వ్ కాలంలో వాటిని తిరిగి కట్టుకోండి అంటే యాభై వేల మంది బయటకు వచ్చారు వాళ్ళు లక్షా మందికి సాదృశ్యం ఈ విషయాలు మీరు రాసుకోవాలి ఎక్కడ ఎందుకంటే ఎప్పటికీ మీకు అవి అర్థం కావు ఈజీగా మర్చిపోతారు మన బలహీనతలు ఏంటంటే మర్చిపోయే బలహీనత దర్యావేశు కురేషు కుమారుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా మీరు మొదటి భాగం ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుని వినండి ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు మనకు ఆ రోజు బయలుపరచాడు నేను అంతా దీర్ఘంగా మీకు దాన్ని చూపించను గాని అక్కడ నలుగురు వ్యక్తుల ఐదు మంది వ్యక్తులు కనిపిస్తారు మొదటివాడు దర్యావేశ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఆ కాలంలో రెండో వాడు హగ్గై మూడో వాడు శయల్తీయలు కుమారుడైన ఎరుబాబేలు అంటే షయల్ తీయల్ పేరుంది ఎరుబాబేలు పేరుంది అంటే నాలుగైన అక్కడ తర్వాత యహోజాదాకు ఐదవవాడు అతని కుమరుడు యహోషువ ఆరు ఆరు వ్యక్తుల పేర్లు మనం ఒక్క వచనంలో తీస్తున్నాం సరే మీరు అనుకోవచ్చు ఒక్క వచనంలో అన్ని పేర్లు రాసిండ్రంటే ఎందుకు రాసిండ్రంటే ఇన్ని సంవత్సరాలు గుడ్డిగా చదువుకొని కానీ ఇక మీద మనం గుడ్డిగా చదవం ఎందుకంటే అది మనం మొదటి భాగం మీరు దీనిగా ధరించండి దర్యావేశు ఈ లోకానికి అధిపతి అంటే మన తండ్రికి సాదృశ్యం పరలోకం మన తండ్రికి సాదృశ్యం ఈ లోకం పరిపాలించే ప్రతి రాజు మన దేవునికి సాదృశ్యం ప్రతినిధి లాగా ఈ లోకంలో ఉన్నాడు ఉదాహరణకి ఐగుప్తు ఫారో అంటే ఈ లోకానికి సాదృశ్యం అహసరోజు రాజు మన తండ్రికి సాదృశ్యం లేక యహోవాకు సాదృశ్యం కాబట్టి అహసరోజు రాజుకి మనం ఎస్తిర్ గ్రంథానికి వచ్చినప్పుడు అతని భార్య మొదటి భార్య పేరు వాస్తి రెండో భార్య పేరు సరే మొదటి భార్యని విడిచిపెట్టేసినాక హదస అనే అమ్మాయికి ఎస్టెర్ అనే పేరు పెడతారు ఆ విషయాలు మీకు తెలుసు కానీ ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఇవి ఆత్మీయ చిహ్నాలు ఆ హరోజు రాజు ఈ లోకాన్ని పరిపాలించింది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కౌంటీస్ అని ఉంది బైబుల్లో అంటే ఇథియోపియా మొదలుకొని కూసు దేశం తెలుగులో కూసు అంటారు ఇథియోపియా మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించిన బైబుల్లో వాక్యం ఉంది కానీ ఏ హింద ఏ ఇండియన్ హిస్టరీ పుస్తకాలలో మీకు అది ఎందుకంటే ఇండియన్ హిస్టరీ నీకు ఎప్పుడు స్టార్ట్ అయినది ఇండియా అనే కంట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాతనే కంట్రీ లాగుంది ఇది అంతకుముందు కంట్రీ లాగా లేదు ఇది ఇది కౌంటీ ఒక సబ్కాంటినెంట్ లాగా ఉండి చిన్న చిన్న చిన్న చిన్న సామంత రాజులు పరిపాలించినట్టు చూస్తాం తంజావూరు రాజు ఓరుగల్ రాజు కాకతీయ ఇట్ల రాజుల పేరును మనం చూస్తాం కృష్ణదేవరాయలు అట్లా రాయలసీమ అట్లా అట్లా రకరకాల ప్రాంతాలు పరిపాలించారు కొంత కొంతమంది రాజులు కానీ ఇది మొత్తం ఒక దేశం లాగా బ్రిటిష్ వాళ్ళు మనకు తయారు చేసి ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దేశం లాగా లేదు కాబట్టి దీనికి చరిత్ర అంటూ క్లియర్ గా ఎక్కడ కనిపించదు వాడు కూడా రాసి ఎన్సీఆర్టీ బుక్స్ అంటే వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకున్నాడు ఒకడు ఇండియన్ హిస్టరీ బుక్స్ స్కూల్ పిల్లలకు రాసిచ్చి నార్త్ ఇండియన్ హిస్టరీ మొత్తం నింపి సౌత్ ఇండియన్ హిస్టరీ మొత్తం కొట్పడిచ్చిండదు పుస్తకాంతా ఇంకోడు వచ్చి సౌత్ ఇండియన్ యూనివర్సిటీ చేసి కొట్లాడి పెద్దగా అట్లాట చేస్తారు కావాలని సౌత్ ఇండియన్స్ కించపరిచారు సౌత్ ఇండియన్లో రాజులు లేరా దీన్ని అని వాడు ఆ పుస్తకాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి వాళ్ళకు కొత్తగా ఇంకొక పుస్తకం రాసారు ఆ సంవత్సరం పిల్లలకంతా కష్టమే కదా పరిశ్రమలలో అట్లుంటది మన దేశం సరే ఆ అహర్షి రాజు మన ప్రభుకి సాదృషంగా ఉన్నాడు అంటే యహోవా దేవుడికి సాదృష్ట తండ్రికి సాదృషంగా ఉన్నాడు తన భార్య వాస్తి అంతఃపురంలో చాలా అందగా అందగమైన అందగతే ఆమె అందరు విషయం బైబిల్ చెప్పబడింది కానీ ఎప్పుడైతే ఆయన పిలిచినప్పుడు ఆమె బయటికి రాలేదు సామంత రాజులందరికీ కూర్చో మినిస్టర్స్ అందరు కూర్చున్నారు వాళ్ళన్నారు రాణి చాలా అందగతే కదా మేము చూడాలనుకుంటున్నాం ఎందుకు వచ్చిందో ఆ పిచ్చి తలంపు నాకు అర్థం కాదు ఈ రోజు కూడా నేను నేను వాళ్ళకి ఆ పిచ్చి ఎందుకు వచ్చిందో బబులు రాజుల కాలంలో లేక పారసిక రాజుల కాలంలో ఏంటంటే స్త్రీ ముఖాన్ని ఎవరికి చూపించదు మరి విశేషంగా మహారాణి ఆమె నూట నలభై ఇరవై నాలుగు దేశాలకి రాణి ఆమె మహారాణి ఆమె మొహం అందరికి చూపించడానికి వీలదు తాగిన మతలో అందరు తాగినప్పుడు అడుగుతారు రాణిని చూపించండి అంటే పిచ్చాడు వాడు పిలుస్తాడు బయటికి పిలిచినప్పుడు రాదు కాబట్టి మనం వీటిని ఆత్మీయ చిహ్నాలతోనే అర్థం చేసుకునే ప్రయత్నించండి అంటే మనకు దేవుడు చూపించండి బైబుల్ అర్థం చేసుకునే విధానం ఆమె బయటికి రాదు ఎంత పిలుసరాదు నేను ప్రపంచానికి రాజుని నేను పిలిసే నువ్వు రావా అనేసి చాలా కోపంగా ఉంటే మినిస్టర్ పక్కన ఒక రెండు చెప్తానంటే ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మినిస్టర్ ఏమిటంటే మన దేశపు రూల్ ప్రకారంగా భార్య భర్త మాట వినకపోతే దేశం నుంచి బహిష్కరించాలనే రూల్ ఉంది అప్పుడు వాడు రెచ్చగొడతారు ఆ మినిస్టర్స్ రాజునేమని ఒక మహారాణయ్య ఉండి నీ మాట వినకపోతే మా భార్యలు మా మాటలు వింటారు రేపు అని రెచ్చగొట్టి ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయించి భార్యని వెలగొట్టిస్తాడు దేశం నుంచి బహిష్కరిస్తాడు బహిష్కలించాక ఆ హంసరాజు రాజు తనకి భార్య కావాలి కాబట్టి తర్వాత స్వయం వనం పెట్టించి మీకు అనే తెలిసిన కథలేవన్నీ వేస్తే రాణి కావడం మనం చూస్తాం కానీ మనకు ఒక విషయం బాగా అర్థం కావాల వాస్తి శారీరకమైన ఇసల్ కలిగి సాదృశ్యం ఆ రాజు మన తండ్రికి సాదృశ్యం ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి ఆత్మీయ చిహ్నాలు ఎందుకంటే దేవుని విధానాలు ఉత్తగట రాయడు చరిత్ర పుస్తకాలకు అవన్నీ ఆత్మీయ సత్యాలు మన కొరకు ఈ ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకోవడం కోరు మొదటిది ఆయన తండ్రి వాస్తి శారీరకమైన ఇసల్పాల సాదృశ్యం అయితే తండ్రి ఇసల్పల్ని పిలిస్తే వాళ్ళు తృణీకరించు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టే షెడ్ ఆత్మీయ సత్యం దాని ఎస్తేరు రెండవ భార్యలాగా తయారవుతుంది అంటే ఆమె మన అనియ రాజులకు లేక క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తాం ఆత్మీయ సత్యం ఆయనకి యోగ్యత లేకున్న ఒక బానిస స్త్రీ బానిసుల కుటుంబంలో పుట్టిన ఆ స్త్రీని ప్రపంచానికే రాణిగా ఆ రాజు ఏర్పరచుకున్నాడు ఈ విషయం మనకి అర్థం కావాలా మొదట తన భార్య విడిచిపెట్టినాక మన తిరిగి రప్పించుకోలేదు ఇది ఆత్మీయ సత్యం కాని ఎవరైతే యోగ్యత లేదో వారిని రాణిలాగా ఏర్పరచుకున్నాడు ఆ రాజు మన ప్రభు కూడా అంతే మనందరికీ యోగ్యత లేదు మనం ఎక్కడెక్కడో మాతాలలో ఎక్కడెక్కడ కులాలలో ఎక్కడెక్కడ దేశాలలో పుట్టిన వాళ్ళం సకల గోత్రంలో పుట్టిన వాళ్ళం మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నా లేదా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు మాకు మా కుటుంబంలో విశ్లేషాన్ని నేనే గొప్పగా చెప్తలేను ఈ ఆత్మీయ చిహ్నం మీకు అర్థం కావాలంటే ఐదవ తరం వాణి అంటే ఐదవ నాకు నాకు తెలిసిన నాలుగు తరాలు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ అది ఆ నాలుగవ మొదటి అంటే మా ముతాతలు మా ముతాతకి ఎవడు వేలుపరచబడి నా విషయాలు ఆ రోజు పేదరికమ్మ అంటూ ఏం లేదు వాళ్ళు పుట్టినది కాలము వాళ్ళంతా డబ్బు గల కుటుంబాల నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా రక్షణ భయంకరమైన మంత్రగాళ్ళ అని మా అమ్మమ్మ చెప్పింది నాకు ఈ విషయాలన్నీ ఓ చాలా కఠినమైన మంత్రగాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎట్లా రక్షణ పొందిరు మంది ముతాతలు అయితే ఒక్క ముతాత చివరి వాడు ఆ చివరి వాడు ప్రభు నమ్ముకున్నాడంట ఎట్లా నమ్ముకున్నాడు వాళ్ళ సాక్ష్యం ఆమె చెప్తుంటే నేను తెలిసింది అందుకే ఆ వృద్ధులతో మనం సమయం గడితేనే మనకి ఇవన్నీ విషయాలు అర్థమవుతా ఉంటాయి ఆమె చెప్పింది ఏంటంటే ఆ పదకొండు మంది ముతాతలు జమీందారు లాగా ఉండి రా ఆ యొక్క పట్టణ ఆ గ్రామాలని పరిపాలిస్తున్నప్పుడు ఆ చివరి ముతాత భార్య సిక్ అయిపోయిందంట ఆమె ఎంత మంది డాక్టర్ తీసుకపోయినా కానీ ఆమె అయితే ఆ ఊరి చివరిన కొంతమంది ఉంటారు కదా ఆ బ్యాక్వర్డ్ క్లాస్ మనుషులు ఉంటారు కదా ఈ లోకం రీతిగా చెప్పారు వాళ్ళు అక్కడ ప్రభుని స్థుతిస్తూ పాటలు వాడుతున్న ప్రతిరోజు సాయంత్రం అయితే ఈయనకి ఎందుకో బుద్ధి పుట్టిందంట అక్కడ తీసుకొని పోయి ఆయన ప్రార్థనలో కూర్చోవటం అనేసి కానీ వాళ్ళకు పుట్టిన విధానం ఏంది అక్కడ పోతే వెలివేస్తారు అయినా కానీ సరే ఎట్లా బాగుపడతలేదేమీ ఒక ట్రై చేస్తామని అక్కడ తీసుకుపోయి అక్కడ ప్రార్థన చేస్తామే మంచిగా అయిపోయింది మంచిగా అయిపోయినాక వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు ప్రభు నమ్ముకుంటే తన అదే చిన్నోడు కదా అనదములు అందరు ఆస్తి గీస్త అంతా విడిచిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడ పోయి అక్కడ రాయలసీమ అంత సరే అవన్నీ మనకు అవసరం లేదు నేను చెప్పేది ఏంటంటే ఏ రీతిగా దేవుడు మనల్ని అందరినీ కొనుక్కుంటుండడు సకల గోత్రంలోకి వెళ్ళి ప్రపంచం అంతటి నుంచి ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు ఇది ఆశ్చర్యకరం ఉంటది మనం చేసుకున్న గొప్పతనాన్ని బట్టి ఆయన ఎప్పుడు మనల్ని ఏర్పరచుకోలేదు అది కేవలం ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయనే మనం ఈ రీతిగా రక్షింపబడి ఆయన సన్నిధిలో నివసిస్తూ ఆయన శృతించి గడపరచగలిగి ఇటువంటి సత్యాలన్నీ అర్థం చేసుకుంటామంటే అది ఖచ్చితంగా ఆయన కృపనే ఆ క్రెడిట్ మనం ఎప్పటికైనా ఆయనకే ఇవ్వాలి మన చదువులకు ఇవ్వద్దు మన గొప్పతనానికి ఇవ్వద్దు మన పుట్టిన కుటుంబాలకు ఇవ్వద్దు మనం పుట్టిన కూలము మతం ఇవన్నీ పనికిరాని ఇవన్నీ ఇవి మనుషులు ఏర్పరచుకునేవి మనం ఎప్పటికీ ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకంటే సమరస్థితితో మాట్లాడినప్పుడు అదే మేము అటగాని వాళ్ళం కాదయ్యా నువ్వు నన్నెట్లా అడుగుతున్నావు వాటర్ అని అడిగిందేమో నన్నెట్లేమంటున్నావు నీళ్ళు అవి నేను ఎవరో తెలిస్తే నన్నే ఉల్టా అడుగుతా వాటర్ ఏ వాటర్ గురించి అంటున్నాడు జీవజలం పరిశుధాత్మ గురించి చెప్తున్నాడు అది చాలా మంది తెలియదు ఈ విషయం సమరస్థితిని ఏమంటున్నాడు నిన్ను అడుగుతున్న వాడు ఎవడో నీకు తెలిస్తే ఉల్టా అని అడుగుతావు జీవజలం పశుతాత్మ సాదృశ్యం ఆయన అంటుంది ఇయ్యా ఈ ఎండ మండు మండు టెండలో నేను నీళ్లు మోసుకోలేకపోతున్నాను నాకు శాశ్వతంగా నీళ్ళు అడుగుతుంది అంటే ఆయనకు కూడా ఆమె ఆత్మ కూడా అర్థమైంది కదా అది శాశ్వతంగా నీ దాహం తీర్చే నీళ్ళు అది మనకు ప్రభు మనకి ఇచ్చిడు మనకు శాశ్వతంగా దాహం తీర్చే నీళ్ళు ఇచ్చి ఇది మనం గ్రహించాల ఆత్మీయ సత్యాన్ని కాబట్టి జరుబాబేలు ఏసు ప్రభు సాదృం అన్న విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే హగ్గైలో ఆయనని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏ రీతిగా మొదటి వర్షంలో మనం చూస్తున్నాం దర్యావేషు హ జరుబాబేలు చిన్ననాటి స్నేహితుడు అని పోయిన వారం ధ్యానించడం అటుపోయిన వారం ధ్యానించడం పోయిన వారాన్ని వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పటి నుంచి గోటిలాడుకున్నారు ఆ రీతిగా చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరు చిన్నప్పుడు గోటిలాడుకున్న ఫ్రెండ్స్ కాబట్టి దర్యావేషు పెదగినానికి ఏం చేసిండు ఎరుబాబేలు పంపించేసింది పోబై పోయి కట్టుకోపో మీ దేశం గెలిపో వాపస్ మందిరాలు కట్టుకో పైసలు పంపిస్తామనేసి చెప్పిండి అయితే ఎరుబాబేలు ఏం చేసిండు గొప్ప రాజు తన సొంత ఫ్రెండ్ ఎరుబాబేలు కాబట్టి యూద దేశం మీద అధికారి లాగా నియమించింది నేను అనొచ్చు రాజులాగా నియమించుకోవచ్చు కదా ఆయన మహారాజు యూద దేశం మీద రాజులాగా నియమించవచ్చు కదా మహారాజు ఉన్న కాలంలో ఇంకా ఎవరు రాజు ఉన్నాడు అది విధానం అన్నట్టు కాబట్టి యూరో దేశం మీద అధికారి లాగా లేక గవర్నర్ లాగా నియమించింది కానీ రాజు లాగా నియమించలే కానీ ఆత్మీయ అర్థం చేసుకుంటే ఆ దేశానికి ఆయన అధికారి అంటే చీఫ్ అన్నట్టు అంటే కింగ్ అన్నట్టు ఒక రీతిగా చెప్పాలంటే కాబట్టి దావీది గోత్రముల నుంచి మళ్ళా తిరిగి రాజ్యము ఎరుబాబులకి వచ్చిందని మనం ఉపమానితగా అర్థం చేసుకోవాలి కానీ నిజంగా రాజు కాదత్త ఎందుకంటే ఆ భవిష్యత్తులో ఉండబోయే రాజు గురించి మనం మాట్లాడుతున్నాం ఎరుబాబులకి దేవుడు ఈ విషయం ఎందుకు చూపిస్తున్నాడు నిన్ను ఏర్పరచుకున్న మందిరం కట్టడానికి కూలిపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి నేను నేర్పరచుకున్నా ఇది ఆత్మీయ సత్యం నువ్వు అర్థం చేసుకోవాలా చరిత్రాత్మికంగా ధనిస్తే సరే ఎరుబాబులు ఒకడు ఉన్నాడు ఆయన అట్టికి వచ్చిండు ఆయనకి ఎన్నో ఆటంకాలు ఉండే ఆయన కానీ కట్టిండు అని చెప్తాం కానీ ఆత్మీయ సత్యం ఏంటంటే దావిదు గోత్రంకెళ్లే వచ్చి కట్టాలా ఎరుబాబెలు మన ప్రభుకి సాదృశ్యంగా కాబట్టి మన ప్రభువే కట్టాలా శాశ్వతమైన మందిరము ఏసు ప్రభు తప్ప ఎవరు కట్టరు అది బండలతోని రాళ్ల రాపలతో గట్టే మందిరం కానే కాదు అది దేవుని సంపూర్ణంగా నిండు మనసుతో ప్రేమించి సేవించే బిడల సహవాసమే మందిరం నీ మందిరమై నేను మీరు పాట పాడతారు నా అందు నడిపించవా అని మనం పాట పాడుతుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం దేవుని మందిరం అనేది బిల్డింగ్స్ కి సంబంధించింది కాదు అందుకే దాని మీద వృధా చేయద్దు నేను ఎక్కడ పోయినా కానీ పాసాలకి చెప్తా దేవుని మందిరము బిల్డింగ్స్ కావు అర్థకేకొస్తేమవుతాయి అన్ని పోతాయి ఇంకొక విషయం నేను చెప్పాలా సరే ఈ వాక్యాన్ని నేను కొంచెం డీవియేట్ చేస్తున్నా మనకు కొంతకాలం నుంచి దేవుడు చూపిస్తున్నాడు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం అని నేను ఆదివారం చాలా టైం స్పెండ్ చేసిన ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్ని మనకి ఒక సీక్రెట్ బయల్పరచనీయకుండా అడిగిస్తుంది ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అంటే ఆ రెండు మూడు రోజులలో ఒక పెద్ద కామెటు భూమిని కొట్టబోతుంది అది నోన్ ఫ్యాక్ట్ అందరికి అయితే వాళ్ళు మభ్య పెడుతున్నారు ఏం కాదు ఏం కాదు అది ఫోర్ కిలోమీటర్స్ విడ్ ఉన్న కామెట్ అది వస్తుంది స్పేస్ నుంచి వస్తుంది సెప్టెంబర్ ట్వంటీ అది కొట్టబోతుంది ఏ ప్రాంతం అంటే అర్జెంటీనా బ్రెజిల్ ఆ సౌత్ అమెరికా ఆ ప్రాంతాల కొట్టబోతుంది అయితే నేను అక్కడక్కడ న్యూస్ పేపర్లలో చదువుతున్న కొంతకాలం నుంచి ఎవడెవడో ఏమేమో మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి కానీ నేను దాన్ని గుర్తించలేకపోతున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది ఆ విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ మనమేమో అనుకున్నాము ఈ సంవత్సరం ఏదో జరగబోతుంది అనేసి దేవుడు మనకు చూపించింది డిసెంబర్ వరకు ఆర్థిక వ్యవస్థ కొలాబ్స్ కావచ్చు అని మనం ధ్యానిస్తున్నాం కానీ ఇది ఎవరు గ్రహించలేని చిత్రున్నారు అది వచ్చి కొడితే మొత్తం బ్రెజిల్ క్లీన్ అయిపోవాలా ఎందుకంటే ఫోర్ కిలోమీటర్స్ లెంత్ లో ఉన్న పీస్ అది అంటే ఫోర్ కిలోమీటర్స్ అంటే ఎంత ఉంటుంది స్థలం కనీసం రెండు మూడు విలేజ్లు ఉంటాయార్నర్ నుంచి కోటి వరకు ఫోర్ కిలోమీటర్స్ నాకు తెలిసిన చార్నర్ నిచి కోటి అంటే ఎంత పెద్ద స్థలము ఊహించుకోండి అంత పెద్ద భాగం వచ్చి భూమిని కొడితే భూమి స్థితి ఏం కావాల మొత్తం ప్రపంచమంతటా సునామీస్ లేస్తాయి సముద్రాలు మొత్తం సునామీస్లు లేస్తాయి భూకంపాలు వస్తాయి వాల్కనే బస్ట్ అయిపోతాయి అప్పుడు ఏం జరుగుతుంది లోకంలో మొత్తము వాతావరణం అంతా తారుమార్ కదా అయితే మేము విషయం గమనించిన లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కొన్ని దేశాలు న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్టే రాకెట్స్ టెస్ట్ చేస్తా ఉన్నారు చైనా మొన్న టెస్ట్ చేసింది రెండు వారాల క్రితం దానికి ముందు యునైటెడ్ స్టేట్స్ టెస్ట్ చేసింది అట్ ఇంకో దేశాలు టెస్ట్ చేస్తున్నాయి ఎందుకు టెస్ట్ చేస్తున్నాయి ఎవరికైనా తెలుసా నాకైనా తెలియదు కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆ కామెట్ ని కొట్టడానికి వరకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారేమో దాని మీద పెద్ద న్యూక్లియర్ బాంబు పెట్టి అంత పెద్ద ఫోర్ కిలోమీటర్స్ విడుతుండే ఆ కామెట్ వచ్చి కొడితే భూమిని ఖచ్చితంగా తారుమారైపోతుంది లోకం మొత్తం తారుమార్ అయిపోతుంది ఎకానమీ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు మనుషులు ఎవరి దగ్గర ఏముండో బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోతుంది ఇంటర్నెట్ ఇంటర్నెట్ అన్ని కొలాబ్స్ అయిపోతాయి పవర్ స్నాప్స్ అయిపోతాయి అప్పుడు ఎట్లుంటుంది వ్యవస్థ చెప్పండి సరే నేను మిమ్మల్ని భయపడుతున్నానా భయపెడతా అయితే నేను చాలా స్టడీ చేసిన సండే ఫుల్ టైం స్పెండ్ చేసిన వీళ్ళు ఒకవేళ చైనీస్ యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ వీళ్ళందరూ దాని మీదకి బాంబు పెట్టి కొట్టడానికి కోతున్నారు వాళ్ళు దాని మీద పోయి అంటే డ్రిల్లింగ్ చేస్తారంట ఆ కామెట్ మీద డ్రిల్లింగ్ చేసి దాంట్లో న్యూక్లియర్ బాంబ్స్ పెట్టి బయటికి వచ్చేసి రిమోట్ కంట్రోల్ దాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేస్తారంట అయితే నేను దాని గురించి డీటెయిల్ గా స్టడీ చేస్తే ఆ ఫోర్ కిలోమీటర్స్ విడతలో ఉన్న ఆ పెద్ద భాగము ఎంత పెద్ద బాంబ్స్ వేసి కొట్టినా చూడ చూడ కాదంట ఆ ఫోర్ కిలోమీటర్స్ కి బహుశా ఫోర్ పీసెస్ కావచ్చు అంట అంటే ఒక్కొక్క కిలోమీటర్ విడతల విభజించుకుని అవి వచ్చి ఒక దేశం మీద పడాల్సింది పోయి పది దేశాల మీద పడతాయి అంట అప్పుడు ఇంకా ప్రమాదం కదా అంటే కొంతమంది చచ్చిపెట్టే వాళ్ళు ఇంక చచ్చిపోతారు అంతే విధానం అంటే మనుషుల విధానాలు మనుషుల గుణగణం అట్లుంటుంది సరే మత వార్త ఇరు నాలుగు అదేలో మనకు ముందుగానే చెప్పింది నాకు ఇమిడియట్ అది జ్ఞాపకం వచ్చింది నేను చాలా బాధపడుతున్నా భయపడుతున్నా ఏం జరగబోతుందో వేదన వేదనలకు ప్రారంభం అని ముందుగానే చెప్పిండు త్వరలో ఈ సంవత్సరం ఆరంభం అయితే సరే మనకు తెలిసిన కాడికి గత ఐదు సంవత్సరాల క్రితం నుంచే మనం శ్రమ కాలం నుంచి మనం ధ్యానిస్తున్నాం అండ్ ఈ సంవత్సరం మరి విషయంగా చూసినాము లక్షలాది ప్రజలు చనిపోవడం ముఖ్యంగా క్రైస్తవులు పదిహేను మంది క్రైస్తవులని ఒక్కసారి శిరఛేదనం చేసి ఇరాక్ లో లాస్ట్ మంత్ ఐఎస్ఐఎస్ గ్రూప్ అట్లా అక్కడక్కడక్కడ ఒక చర్చ్ పాస్టర్ చెప్పింది మీకు చెప్పిన విషయం నెక్స్ట్ సండే పోయిన సండే వచ్చిన ఫ్యామిలీస్ గాయబైనాయట పోయిన సండే వచ్చిన ఫ్యామిలీ రాలేదంట చర్చికి ఇరాక్ లో ఏమైందంటే వాళ్ళు ఎక్కడి మీద ఎవరు తెలియదు వాళ్ళ ఇంట్లో మీద ఎవరు తెలియదు అంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం కానీ మనకు ప్రభు చూపించింది ఇవన్నీ జరిగేది వేదల ప్రారంభం కానీ అంతం వెంటనే రాదు ఎందుకంటే మత్స్య వార్త ఇరవై ఎవరైనా అంటే ఆకాశం మీరు చూడండి సరే నేను ఈ వాక్యాన్ని ముగించుకుంటే ఈరోజు వచ్చే వరకు మనం దీర్ఘంగా ధ్యానిస్తుందాం మత్స్యవార్త ఇరవై నాలుగవ అధ్యాయుధి కొంతమంది అనుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనో సెవెంటీ సెవెన్ లోనో స్కై ల్యాబ్ సెవెంటీ ఫైవ్ లోనో స్కై ల్యాబ్ పడుతుంది ఎక్కడ పడుతుంది అంటే ఆ స్కై ల్యాబ్ అంటే అమెరికన్స్ అక్కడ అంతరిక్షంలో పెద్ద ల్యాబ్ కట్టినరు ఆ ల్యాబ్ కొన్ని పెద్ద ల్యాబ్ ఇనుప వస్తువులతోని రాడ్లతో కట్టిన పెద్ద ల్యాబ్ అందులో మనుషులు కొన్ని సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్స్ చేసారు స్పేస్ లో అయితే ఆ ల్యాబ్ దాని స్థితి తవ్విపోయి భూమికి వస్తుంది లో జరిగిన కథ ఇది చిన్న సెవెంటీ నైన్లో జరిగింది అయితే అది ఎగ్జాక్ట్లీ కరీంనగర్ మీదకి వచ్చి పడుతుంది అనేసి ఆ అమెరికన్ సైంటిస్ట్ చెప్పారు కరీంనగర్లో ఏమైందో మీకు తెలుసా అప్పుడు ఎవరికన్నా ఇండ్లు అమ్మేసుకున్నారు ఆస్తులు అమ్మేసుకున్నారు ఎట్లా చచ్చిపోతాం మేము ఎక్కడ పోతాం అనేసి పండగలు చేసుకున్నారు గొర్రెలం కోసుకున్నారు ఇష్టం తిన్నారు నీకు ఉందా ఐడియా అవును ఆ టైంలో ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు కిటికీలు వేసుకొని తలపేసుకుని లోపల ఉండండి ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి అని చెప్పారు చివరికి అది పోయి ఇండియన్ ఓషన్ పడింది అప్పుడే అనుకున్నాను నేను ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఒక్క క్షణంలో ధనికుడు పేదవాడైపోయిండే పిచ్చితనం కదా అట్లుంటే పరిస్థితులు మనం భయపడద్దు అన్న విషయం మనకు ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసిండు మత వార్తలు చూడండి ఎక్కడుండదు ఇరవై నాలుగో ఉద్యాలో ఇరవై తొమ్మిదో మన ప్రభు రాకడకు ముందు ఏం జరుగుతుంది అని ఆయన ముందుగానే మనల్ని హెచ్చరించింది అవి ఆత్మీయమైన చిహ్నాలు అని శారీరకంగా అర్థం చేసుకుంటారు చాలా మంది ఆ కాలమందు ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి ఎంతమంది నేనే యేసు ప్రభు అని చెప్పుకుని వస్తారనే స్వీక్ష చెప్తున్నాడు అబద్ధపు క్రీస్తులను అబద్దపు ప్రవక్తలను వచ్చి ఇద్దరు గుంపులు ఈ విషయాలు బాగా చేసుకోవాలా అబద్ద క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు ఈ రెండు గుంపులున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే సరే క్రీస్తు అంటే అభిషేకం కదా అభిషక్తుడు అని అర్థం అభిషేకం పొందినవాడు అభిషక్తుడు కాబట్టి అబద్ధ క్రీస్తులంటే నిజమైన అభిషేకం లేని వాళ్ళు మన ప్రభు పేరు తీసుకుంటారు కానీ వాళ్ళకి నిజమైన అభిషేకం లేదన్నట్టు అంటే ఆయన ఆత్మ లేదన్నట్టు వాళ్ళలో సైతన ఆత్మ ఉన్నట్టు వెలుగుదూత ఆత్మ ఉన్నట్టు అట్లనే అబద్ధ ప్రవక్తలు అంటే అన్ని మోసాలు అంతా మిస్లీడింగ్ వాక్యాలు చెప్పేటోళ్ళు పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్పేటోళ్ళు మనుషులకి అనుగుణంగా మనుషులను ఆకర్షించుకునే గుణంగా ఉండే వాక్యాలు చెప్పే ఇవన్నీ అబద్ధ ప్రవచనాలు ఇటువంటి వాళ్ళు వచ్చి అనేక మోసగిస్తారు మనం మోసపోవద్దని హెచ్చరిస్తున్నాడు సరే దాని తర్వాత ఇరవై వచనంలో ఆ దిన శ్రమ ముగిసినాక శ్రమలు ముగించే కాలానికి చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియడు అది జరుగుతుందా కొన్ని వేల సంవత్సరాల నుంచి చంద్రుడు సూర్యుడు ఉన్నాడు కదా చంద్రుడు కాంతిని ఇవ్వకపోవడం ఎప్పుడన్నా విన్నారా చరిత్రలో దాన్ని మళ్ళీ ఎట్లా అర్థం చేసుకుంటాం మనం అవి శరీరమైన సూచనలా ఆత్మీయమైన సూచనలా సరే ఆకాశ వింతలు అగుపడును అనిను మీరు భయపడకూడి అని హెచ్చరిస్తున్న నక్షత్రములు రాలిను సరే నక్షత్రం అంటే కామెంట్స్ నక్షత్రాలు కామెంట్స్ ఇవన్నీ అంటే ఆకాశాలకి వెళ్ళి పడేవి అవి రాలి అయినా కానీ తర్వాత చూడండి ఆకాశ శక్తులు కదిలింపబడును సరే ఫిజికల్ లేవన్ లో చూస్తే ఆకాశం ఉన్న శక్తులు ఏమి నేను చెప్పిన అక్కడ అన్ని ప్లానెట్సు కామెట్స్ ఏముంటాయి మూడు రకాలు ఉంటాయి కదా యాస్ట్రాయిడ్స్ కామెట్స్ ఇంకోటి ఏదో నాకు చెప్పదు మీరు టెన్త్ క్లాస్ చదివిపెట్టినవన్నీ నాకు రెండే గ్యాప్ వస్తాయి మూడు కూడా ఉంటాయి కామెట్సు ఆస్ట్రాయిడ్స్ ఇంకోటి ఏదో ఉంటుంది మూడు రకాల మూడు రకాల వస్తువులకి అంతే కామెట్ అంటే ఏంటంటే రాళ్ళు రపలు ఐసు అంతా కలిసిపోయినప్పుడు కుదిర్చబడిందే కామెట్ అంటాం ఆస్ట్రాయిడ్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు అన్నట్టు అంటే మన దృష్టిలో ఇంత చిన్నదని కాదు అది ఈ బిల్డింగ్ అంతా ఉండొచ్చు ఒక రాయి ఆస్ట్రాయిడ్ అంటే అక్కడ పడుతుంటాయి అక్కడక్కడ సముద్రంలో అక్కడ కూడా పడుతుంటాయి సారణంగా పడనియకుండా దేవుడు పెట్టిండి ఎట్లా అంటే ఇది అట్మాస్ఫియర్ అంటాం కదా ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ఫీట్ హైట్ కి పోతే అక్కడ నుంచి అట్మాస్ఫియర్ థర్టీ ఫీట్ కి పోతే గాలి ఉండదు అయితే ఆ అట్మాస్ఫియర్ లోనికి ఏమి రానియకుండా దేవుడు ఒక కంచెలాగా పెట్టింది ఈ అర్త్ కి అది ఏ సైంటిస్ట్ కూడా అర్థం కాదు ఈ రోజుకి కూడా ఎవరు చెప్పలేడు కూడా ఎట్లా పెట్టిండ్రు ఇంత పర్ఫెక్ట్ గా బయట నుంచి ఏ వస్తువున భూమి మీదకి వస్తుందంటే ఆ అట్మాస్ఫియర్ రాకముందే అది కాలిపోద్ది అక్కడ అట్లా పెట్టింది దేవుడు రాకెట్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ముందు భాగం కాలిపోతుంది కాలిపోయినగా లోపలికి వస్తుంది అది విధానం అంత పవర్ఫుల్ గా పెట్టింది దేవుడు ఈ యొక్క అర్త్ని అంతగా ప్రొటెక్ట్ చేసింది వేరే ప్లానెట్స్ అట్లా లేదు అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది ఎందుకంటే ఈ లోకంలో కేవలం ఈ యొక్క ప్లానెట్ అనే మనుషులు ఉంటారని తెలిసిన ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు కాబట్టి కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే మనుషులని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకు ఒక పని కొరకు మన మనుషులు ఈ లోకంలో పుట్టాలి ఆయన్ని మహిమపరచడం కొరకు మనం ముట్టినం ఈ లోకంలో అంతే ఆ విషయం అర్థం చేసుకోవాలి సృష్టికర్తని సృష్టిం గ్రహించాల గుర్తించాలి మన బాధ్యత గుర్తించకపోతే మన జీవితం జీవించి కూడా వ్యర్థమే సృష్టికర్త చేత సృష్టించబడి ఆయనను గుర్తించకపోతే నీ జీవితానికి అర్థమే ఆయన ఆయనని గుర్తించి స్తుతించి స్తించి మయమపరచడం కొరకు మనల్ని ఈ లోకంలో పెట్టుకున్నాడు అది లేయర్ ఎందుకు పెట్టిండంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొరకు దాని మీద ఓజోన్ లేయర్ ఇంకొక లేయర్ పెట్టి ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమికి రాకుండా డైరెక్ట్ భూమి వస్తే ఇవన్నీ మాడిపోతాయి స్కిన్ రంధాలు వాడిపోతాయి ఈ స్కిన్ కి రంధాలు వాడిపోకుండా క్యాన్సర్ రోగాలు రానియకుండా ఆ ఓజోన్ లేయర్ పెట్టిండు అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టిండు ఎందుకు పెట్టిండు ఆయన తెలుసు ఎందుకు మనుషులు ఆయన ఆయన కరుణ వాసలు ఎంత అంటే అదే అంతగా ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని అవన్నీ అట్లా లేయర్స్ పెట్టి దాని తర్వాత ఏ ప్లానెట్ ఏ ప్లానెట్ డీ వాటి ఆర్బిట్స్లో వాటిని అట్లా పెట్టిండు స్టీఫెన్ హాకిన్స్ గొప్ప సైంటిస్ట్ కూడా అది చెప్పలేరు దీని ఆర్బిట్లు అది తిరుగుతుంది ఎట్లా ఎవరు చెప్పలేడు ఏ సైన్స్ చెప్పలేదు జూపిటర్ వచ్చి భూమిని కొడితే ఏమైతుంది అది మొత్తము లావాంటది ఆ ప్లానెట్ లో ఎప్పుడు అగ్ని అంత యాసిడ్స్ ఉంటాయి అందులో ఎర్రగా మెరుస్తుంటుంది అది అది వచ్చి కొడితే ఏమైతుంది అది దాని స్థితి తప్పిపోయి వచ్చి మన ప్లానెట్స్ కొడితే ఏమైతుంది అన్ని తార్మార్ కావా ఎందుకు అవన్నీ విడిచిపెట్టాయి సూర్యు సూర్యుడే వచ్చి ఆ స్థితిలోకి వెళ్ళి వచ్చి పడితే ఏమైతే తగిన ప్లానెట్స్ అన్ని మాయమైపోతాయి మొత్తం కాలిపోవా వాటన్నిటిని అంతా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా చేసి పెట్టిండంటే అది విధానం అది ఎందుకు పెట్టిండంటే కేవలం మన మీద ప్రేమ గురించి దాన్ని నువ్వు సైంటిఫిక్ అర్థం చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే సైన్స్ కూడా లిమిటేషన్ ఉందని చెప్తున్నాడు అవి కొట్టుకోకుండా ఎందుకు కొట్టుకోలేదంటే ఆ గ్రావిటీ ఉంది అంటాడు గ్రావిటీ ఎవరు చూసిండు ఎవరు చూడలేదు ఇంతరు గ్రావిటీ ఉందని చెప్తారు మనం కూడా నమ్ముతాం కానీ ఆయన చూపించగలవా చూపించలేవు భూమి ఆకర్షణ శక్తి ఉంది నిపుణు ఇట్లా ఫోన్ పడేస్తే కింద పడుతుంది అది ఎందుకు పడుతుందంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి పెట్టింది దేవుడు చూసిందా శక్తిని తరకు ఎవరు గాలిని చూపించగలవా చూపించలేదు అది వినాల దేవుడు అతిథి మనం చూపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఎందుకు పెట్టిండంటే ఆయన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుని స్థుతించడానికి కోరిక కాబట్టి ఇవన్నీ జరగాల్సిన గాని అంతము వెంటనే రాదు అన్న విషయాన్ని మతే స్వార్త ఇరవై నాలుగో ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం భయపడానికి వీలదు కొంతసేపు నాకు కూడా షేక్ అనిపించింది అంత పెద్ద ప్లానెట్ బై మిస్టేక్ ఆ న్యూక్లియర్ బాంబు దాని మీద ఎక్స్పోర్ట్ కాలేదు అనుకోండి సరే ఇది అనుమానం అనుకోవచ్చు నీకు ఎందుకు అనుమానం అనవచ్చు అనుమానం కాదు ఒకవేళ అక్కడైతే ఏంది అని కానీ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి అది బై ఛాన్స్ ఒక ముక్కొచ్చి మన ప్రాంతాల్లో పడింది ఇక్కడ చాలా చచ్చిపోయినాక నువ్వు ఒక్కరిని బతికినావు నువ్వేం చేస్తావు సపోజ్ నువ్వే బతికినావు అనుకో ఏం తింటావు మాడిపోతే నీకు తినడానికి ఏం తిండి దొరకదు మళ్ళీ ఏం తినాలా ఆ జ్ఞానం కూడా అవసరం కదా ఒకవేళ బైఛాన్స్ నువ్వు బ్రతికినావు అనుకో సమాల్ బాస్ భయంకరంగా సమల్ వచ్చి నీ ఎంట పడ్డారనుకో నువ్వు ఎక్కడో దాచుకుంటావు తినడానికి కింది దొరకదు ఏం తింటావు ఆయన సేవకు వరకు తినాలా సరే బ్రదర్ ఏలియాకి కాపులతోనే ఆహారం పెట్టిచ్చిండు కదా రొట్టెలు తీసుకొచ్చిండు మాంసం తీసుకొచ్చింది కాకి తినకుండా ఏలియాకి తీసుకొచ్చి ఇచ్చింది ఏలియా గుహలు దాసుకున్నాడు ఏలియన్ పెట్టిన దేవుడు నన్ను కూడా నా కూడా పెట్టడాది అనొచ్చు నీకు అంత విశ్వాసం లేదా బ్రదర్ అనొచ్చు అంటావా లేదా అది పాత నిబంధన విధానం క్రొత్త నిబంధన విధానంలో నీకు ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చింది దేవుడు ఎందుకంటే దానితో మాట్లాడాడు యుగ సమాప్తిలో జ్ఞానము అపరిమితంగా అభివృద్ధి చెందుతుంది మనుషులలో నీకు జ్ఞానం ఎక్కువ ఉండడం కొద్దీ నువ్వు ప్రభు మీద ఆర్పడం తగ్గిపోతా ఎవరో డాక్టర్ ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ ఒక సేవకుడే చెప్తున్నాడు ఎందుకు అపోష్టిక కాలంలో జరిగిన కాలంలో జరిగినంత అద్భుతాలు ఎందుకు జరుగుతలేవు వందలాది కొద్ది గుడ్డోళ్ళు కుంటోళ్ళు లేచి నడిచిన రిఫర్ జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు నువ్వు ప్రభుని నమ్ముకోవడం కంటే హాస్పిటల్స్ డాక్టర్లు నమ్ముకోవడం ఎక్కువైపోయింది ఫార్మసీని నమ్ముకోవడం ఎక్కువైపోయింది అందుకు అద్భుతాలు దొరుకుతలేవు కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే అది కూడా అద్భుతమే కదా దేవుడు మందుని గుర్తించినట్టు అది అద్భుతమే కదా డాక్టర్ని పెట్టినట్టు అది అద్భుతమే కదా డాక్టర్ దగ్గర పోవద్దు అని పాస్టర్ చెప్తున్నాడు నువ్వు ఇంగ్లీష్ మందులు పాస్టర్ చెప్తున్నాడు వాడు దొంగన కదా నువ్వు స్వస్థపరచగలవా నువ్వు స్వస్థపరచలేవు నువ్వు పాస్టర్ వాడిని కూడా స్వస్థపరచలేవు మళ్ళీ వాడిని మందులు ఎందుకు చెప్తున్నావు ఒక సంఘం మొత్తం వాటిని చెడిపోయింది నేను హార్ట్ అటాక్ తోస్తా అంటే గానీ ఒక ఆయన చెప్తున్నా నేను చచ్చిపోతాను గానీ ఇప్పుడు బైపాస్ నేను చేసుకుని భయంకరం ఎన్ని లక్షల ఖర్చు ఎత్తున్నాయి అది తక్కిన వాళ్ళకి ఎంత తక్కిన ఫ్యామిలీ మెంబర్స్ కష్టం కదా ఇది క్రైస్తవ జీవితంలో ఉంది ఈ బలైనత నీకు ఎక్కువ తెలివి ఉంది అనుకుంటున్నావు నువ్వు అది తుదకు మరణానికే నడిపిస్తుంది మనకి కీర్తనలలో మనకు చూపిస్తుంది వాక్యం కాబట్టి హగ్గ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సరే మీ దోస్తు చిన్నప్పటి నుంచి పెరిగిండు కాబట్టి ఎరుగోబులు నిన్ను రాజులాగా అధికారులాగా నియమించిండు నువ్వు మందిరం కట్టుకోవాలా కానీ వాళ్ళు చేసిన పని రెండవ అధ్యయనం మనం చూసినాం అక్కడ నుంచి వచ్చి బొబుల నుంచి వచ్చి యాభై వేల మంది పద్దెనిమిది సంవత్సరాలు స్టార్టింగ్ లో చూడండి మనమంతా ఆరంభ శురులం నీకు రోషం ఉన్నప్పుడు టక టక టక కట్టాలనుకుంటావు కొంతసేపు కట్టి అలిసిపోయాక రేపు చూసుకుందాంలే అని ఉంటుంది బుద్ధి అదే బుద్ధి రెండవ అధ్యయనంలో వాళ్ళకి వచ్చింది యాభై వేల మంది ఆ ఎరుబాబేళ్లు యహోశివ యహోశివనేమో యాజపుడు ఎరుబాబేళ్ళేమో అధిపతి లాగా నియమించబడి వీళ్ళిద్దరు తీర్మానించుకొని సాటు మరమత గేసారు అంతా కూలిపోయిన రాళ్లు రాపాలంతా క్లీన్ చేసిరు దుమ్ము దులిపి అంతా బాగా చేసుకున్నారు గోడలు కట్టుకున్నారు పట్టణం గోడలు కట్టుకున్నారు కట్టుకున్నాక ఏం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేయలేదు వాళ్ళు రెండో వర్షంలో చూస్తాం అది సంవత్సరాలు వాళ్ళు బంద్ చేసిరు పని మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ లో వచ్చి అంతా హంగమా హంగమా కట్టిండ్రు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు కట్టలేదు అంటే ఎవడో అబద్ధ ప్రవచనం పెట్టిండి అక్కడ అరే మనం చూసినాం పోయినవరం అట్టుపోయిన వరం దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదని ఎవడో అబద్ధ ప్రవచనం అబద్ధం చెప్పిండు అబద్ధం నమ్మేశారు అంత యహుశ యాచకుండా ఆయన కూడా నమ్మేసిండు సరే ఈ యహుశవ వేరే మోసకాలం యహుశువ వేరే ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి యాచకుండా నమ్మేసిండు అధికారి నమ్మేసిండు యాభై మంది అబద్ధం నమ్మేశారు యుగ సమర్థులు ఎట్లానే ఉంటుంది ఓడన చెప్తే ఇంకా టైం రాలేదు బ్రదర్ మీరు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి నీకు ఎందుకు ఆటంకాలు ఎత్తున్నాయి ఇల్లు కట్టుకోవడం అంటే దేవుని చిత్తం కాదు ఇదిది అది సత్యమా అబద్ధమా అనే గ్రహింపు నీకు లేదు ఎందుకు లేదు నువ్వు సన్నిధిలో ఆయన సన్నిధిలో వినియోగించుకోలేదు అడగలేదు నాకు ఇంతగా కష్టం ఉంది నేను చేసిన పనులు ఎక్కడో నాకు సక్సెస్ వస్తలేదంటే ఇంకా టైం రాలేదేమో అది మానవ బలైనత కదా బాగా అర్థం చేసుకోండి ఆయన ముందుగానే పర్మిషన్ ఇచ్చిండు కోరేశ్వరాజు తన కుమారుడు డబ్బులు ఇచ్చిండు పొండే అవకాశం ఇచ్చిండు అంటే దేవుని ఏర్పాట కాదీ మేము మందిరం కడతామని తీర్మానించుకున్నారు యాభై వేల మంది అది దేవుని ఏర్పాట కాదా వాళ్ళు అంతగా తీర్మానించుకొని బయటకు వచ్చి ఆ మందిరాన్ని కట్టడం బంద్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళ సొంత ఇళ్లు కట్టుకున్నారు అదే మూడవ వర్షం నాలుగో వర్షాలు మనం చూసినాం పద్దెనిమిది సంవత్సరాలు వీళ్ళు చేసిన పని ఏందంటే ఒక తీర్మానం తీసుకొని వచ్చారు అన్ని దేశాలకి వెళ్ళి ఫారెన్ ల్యాండ్ బబ్బులో అంటే ఆ అమెరికా లాగా ఉండే ఆ దేశం చాలా మందికి ఇష్టం లేదు ఎనిమిది లక్షల మందికి ఇష్టం లేదు నేను ఇక్కడ ఫుల్లీ సెటిల్ నాకు ఇండ్లు ఉన్నాయి బిజినెస్ బబులో బిజినెస్ అమెరికా లాగా ఫుల్ బిజినెస్ లో ఉంటే యాభై వేల మంది తీర్మానించుకుని వచ్చారు బిజినెస్ వదిలేసి వాళ్ళు వచ్చే చేసారు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకున్న సొంత డబ్బులు ఇండ్లు కట్టేసుకున్నారు ఎట్లాంటి ఇండ్లు అక్కడ డిస్క్రిప్షన్ ఉంది పోరా చూసిన మనం వాళ్ళ ఇండ్లంట సీలింగ్ ఆ రోజుల్లో చెక్ చేసుకున్న చాలా మంది గుడిసే పెంకులు పెట్టుకుని కడతారు కానీ ఆ రోజులలో వాళ్ళు సీలింగ్ వేసి ఇల్లు కట్టుకున్నారు దేవుని మందిరా కట్టడానికి బుద్ధి లేదు డబ్బులు లేవు దాని తర్వాత దేవుడు అంటాడు మీరు మీరు సంపాదించుకున్న పైసలన్నీ ఇల్లు కట్టేసుకున్నారు దేవుని మంత్రం కట్టడానికి మీకు డబ్బు లేదు ఇంకా మీరు అంటున్నారు టైం రాలేదనేసి మిమ్మల్ని ఎవడు మోసుకొచ్చిండు అని హెచ్చరించండి కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా మీరు తీర్మానించుకున్నారు ఇల్లు దేవుని మంత్రం కట్ట సరే ఇల్లు కట్టడం తప్పు కట్టుకున్నారు పద్దెనిమిది సంవత్సరాలు కానీ మీరు దీన్ని కాబట్టి ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది తెలుసా మీకంత లేమి మీరు ఎంతగా కష్టపడి సంపాదించుకొచ్చినా మీ ఇంటి దగ్గర కూడా రాదు అది గాలికి ఎగిరిపోతుంది అన్నాడు వాళ్ళట్లా కష్టాలు పాలేదు దాని తర్వాత ఏం జరిగిందో నేను ఉచ్చారం మీకు చూపిస్తాను అప్పుడు హగ్గై మళ్ళా బయటకు వచ్చి హెచ్చరిస్తా హగ్గై మాటలు విని వాళ్ళ ఆత్మలు మండుతాయి వాళ్ళ హృదయాలు మండుతాయి ఆ ఎట్లా మండుతాయి అన్న విషయమే మనము ఉచారం చూస్తాం కాబట్టి హగ్గై అంటే కూడా మీరు బాగా అదేసుకోవాలి సరే మనం ఇంతకు ముందు ఎప్పుడు ధ్యానించలేదు హగ్గై అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా నేను ఇక్కడ రాసుకున్నా హగై హెచ్ 2292 టూ నైన్టీ టూ డిక్షనరీ ఆ ఫెస్టివల్ అంటే హగై అంటే ఒక పండగ సరే పండగ అంటే మీరు అందరు నవ్వుతున్నారు నాకు తెలుసు హగ్గై అంటే ఒక పండగ అని అర్థం దాని తర్వాత ఏముందంటే ట్వంటీ టూ ఎయిటీ టూ ట్వంటీ టూ ఎయిటీ లో హగ్గై అంటే ఒక పండగ కానీ మనం ఇక్కడ చూసినాం మొదటి వర్షం రెండవ సంవత్సరము ఆరవ నెల కదా మొదటి వర్షంలో ఆరవ నెల అంటే దగ్గర దగ్గర ఆగస్ట్ కి సంబంధించింది అది కూడా చూసినాం మనం వాళ్ళ హెబ్రీ క్యాలెండర్ ప్రకారంగా ఆరవ నెలలో వాళ్ళు ఏ పండుగ చేసుకుంటారు పర్ణశాలల పండుగ చేసుకుంటారు ఇసల్పల్లకి ఏడు పండగలు ఏడు పండగలు పర్ణశాలల పండగ చివరి పండగ అంతేనా పర్ణశాల లేదు సిస్టర్ ఊరుల పండగ సరే నేను అనుకుంట పర్ణశాల పండగ చివరి పండగ ఎందుకంటే పర్ణశాలంటే ఆ డేరాలు లాగా కట్టుకోవడం అందులో నివసించడం అంటే విశ్రాంతికి సంబంధించింది కాబట్టి అది చివరి పండగ మనము శాశ్వత కాలము ప్రభుత్వం నివసించే అది ఆత్మీయమైన చిహ్నం కానీ మనం నిజంగా ఏం పండుగలు తీసుకోం ఈ మధ్య ఒక పాస్టర్ మనం ఈ పండుగలు అన్ని జనరేషన్ బయట అంటే పాత నిబంధన పాటించడానికి మనల్ని మోసంగా నడిపిస్తుంది పాతవి గత సమస్త కృతమైన మన ప్రభుత్వం అవన్నీ కృతమైపోయినాయి మనం ఆ పండగలు పాటించాం ఏ పండుగలు పాటించాం ఎందుకంటే హగై అంటే జేమ్స్టాంగ్ నంబర్ ట్వంటీ టూ నైన్టీ ఫెస్టివల్ అని ఉంది రూట్ వర్డ్ లో ఏముందంటే ఫెస్టివల్ ఆర్ విక్టిం దేర్ ఆఫ్టర్ ఫెస్టివల్ ఆర్ విక్టిం దేర్ ఫోర్ దేర్ అంటే పండగ బాధితుడు బాధితుడు అంటే తెలుసా మీకేందా బాధితుడు అంటే నష్టపోయేవాడు అర్థం విక్టిం అంటే ఇంగ్లీష్ అదే అనవసరంగా వీడు బక్రా అయిపోయినట్టా చూసిన వామ శ్రమాల పాలైపోయిన వాడు పండగ హగ్గైలో ఉంది ఆ పాదం చూడండి అంటే ఆ పండగకి సాదృశ్యం దాని తర్వాత బాధితుడు కాబట్టి గొప్ప కూడా సాదృశ్యం కదా పొరితిగా పండగను చేసుకునే క్రైస్తవులు చివరికి బాధితులు అంటే శమలపాలవుతారు అన్న విషయం కూడా అక్కడి నుంచి అర్థమవుతుంది సరే మనం ఇంతకు ముందు ధ్యానించలేదు సరే ఈ రోజు కూడా అంత దీర్ఘించాం వచ్చేవరం మనము ఈ యొక్క వ్యాఖ్యలని ధ్యానించడానికి ప్రయత్నిస్తాం హగై గొప్ప జనానికి ఉన్నాడు హగై మొదటి వర్షంలో ఉన్న యాభై వేల మంది లక్ష నల్బ లక్ష మంది సాదృశంగా ఉన్నారు చివరికి గొప్ప నుంచి మళ్ళా లక్ష నల్బంది నాలుగు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యాభై వేల మంది ఏం చేసిండ్రు లక్షా నలబై నాలుగు వేల మంది లాగా బయటికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు కునికి నిద్రించడం బుధిని కన్యకు సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ శ్రీశ్ణాలు మనకు దేవుడు చూపిస్తుంటాడు ఎయిటీన్ ఇయర్స్ నిద్రపోయారు ఏం చేశారు ఉపజనం సాదృశ్యం కాబట్టి మనం అట్లా గడడానికి వీలేదు ఈ సత్యాలు అర్థం చేసుకున్నాక నువ్వు నిద్రపోవడానికి వీలేదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నువ్వు మటుకు ఆయన మందిరం కట్టడానికి వరకు సరే బ్రదర్ నా దగ్గర డబ్బులు ఎక్కడ అసలు బిల్డింగ్ కట్టే బిల్డింగ్ కట్టే మందిరం గురించి మనం ఎప్పుడు మాట్లాడడం ఇక్కడ దేవుని సేవ కొరకు నీ యొక్క సమయాన్ని నీ యొక్క ధనాన్ని నీ యొక్క శక్తిని నువ్వు అక్కడ ఖర్చు చేయాలా వ్యయం చేయాలా అది నువ్వు నేర్చుకోవాలా సరే డబ్బులు లేని అవసరం లేదు ఎందుకంటే అన్ని డబ్బులు తాను అవుతాయి అని అనుకోద్దు కానీ ఈ లోకం అంటే డబ్బులు లేకుంటే ఏం కాదు బ్రదర్ అంటాం కానీ డబ్బు లేకుండా ఎన్నో అవుతాయి సరే మీరు అనొచ్చు ఈ లోకంలో ఏది కూడా ఫ్రీ లేదు కదా అనొచ్చు కరెక్టే ఈ లోకంలో ఏది ఫ్రీ ఉండదు రక్షణ ఫ్రీనా రక్షణ ఫ్రీ వచ్చిందా ఇంకో రోజు ఉన్నారు నీ పక్షంన మన ప్రభువు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టింది క్రయధనం అది మన ప్రభు తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి అది ఫ్రీ కాదు రక్షణ కూడా ఫ్రీ కాదు నా దృష్టిలో కాబట్టి దానికి చాలా విలువ ఇవ్వాలి ఖర్చుతో కూడింది కాబట్టి విలువ అనేది విషయం చెప్తున్నాడు కాబట్టి సేవ కూడా బహు విలువగలది దాన్ని మనం అదే ఆసక్తితో ఇవ్వాలి కానీ మనము చేసే బలమైన ఏంటంటే ఈ యాభై వేల మంది సాదృశ్యం దేవుని మదనీ కట్టడానికి తీర్మానించుకొని మన సొంత మందిరాలు కట్టుకుంటున్నాం మన సొంత రాజ్యాలు కట్టుకుంటున్నాం మన సొంత పరిపాలన ఆరంభిస్తున్నాం అది దేవునికి ఇష్టం లేదు అనే కోపం వస్తుంది పన్నెండు వర్షంలో మనం వచ్చే ఆరంభించాలి ఆ విషయాలు దేవుడి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థిస్తాం పరిశుద్ధుర దేవ మీకు వందాలైనా మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు చూపించిన ఈ యొక్క వాక్యాలను బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి ప్రతి ప్రశ్నకు జవాబు కేవలం బైబుల్లోనే ఉందన్న విషయాన్ని మీరు మాకు మరోసారి రోజు జ్ఞాపనం చేసినారు కానీ ఈ లోకస్తులు ప్రవ్వా ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇట్లుంది అంటే ఎక్కడో వెతుకుతున్నారు సమస్యలు ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధానం లేదు ఎందుకు అంటే ఎక్కడనో వెతుకుతున్నారు జవాబు కానీ సమస్తం మీలోనే ఉంది ప్రవ్వా మిమ్మల్ని వెతక ఈ లోకాన్ని వెతుకుతున్నారు ప్రవ్వ మనుషులు అందుకే వాళ్ళకి తృప్తి లేదు అందుకే వారికి సమాధానం లేదు అందుకే వారికి శాంతి లేదు ప్రవ్వ కానీ మేము ఎక్కడో వెతకాలా మేము ఎక్కడ వెతకా మేమెక్కడ పోవాలా మేము ఎక్కడికి పోం సమస్తం మిలనే ఉంది ప్రవ్వా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోలేం ప్రవ్వా ఈ లోకం అంత మోసంతో కూడింది ప్రవ్వా న్యాయస్థానాలు న్యాయధిపతులు మోసంతో లంచగొండితనంతో నిండున్నారు ప్రవ్వా పోలీస్ వ్యవస్థ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి వ్యవస్థ మతపరపరమైన జీవితం అన్ని మోసంతో కూడినాయి ప్రవ్వ కాబట్టి ఇక్కడ మాకు జవాబులు రావు మీలో మోసం లేదు మీలో అబద్ధం లేదు మీలో ఏ పాపం లేదు అని సాక్ష్యమిస్తున్నారు బైబిల్లో అనేక సమస్తం మీలోనే ఉంది ప్రవ్వ కాబట్టి మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా మా జీవిత మిమ్మల్ని వెంబడించి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని మేము చూపించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమైన ప్రవ్వ ఆసక్తితో మీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినారు ప్రభావ వారిని ఆశ్రయించండి వారి జీవితంలో అద్భుతాలు చేకూర్చండి ప్రతి చోట మీ కొరకు సాక్షన్లు పెట్టుకొని మీ రాకపోర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్